ఓకే సార్ ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకోండి సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వందాలిసయ్య అబ్రహాం విశాఖ యాకూబ్ల గొప్ప దేవ కృపా సత్య సంప్రద తండ్రి నీకే వందాలిసయ్య మహోన్నతులకు తండ్రి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడి నీ కృపలో భద్రపచుకున్నారు ఇక నూతన తేను మాకు అనుగ్రహించినానైనా ఉదయం నుంచి పరికుమార్ నీకు వందాలిసయ్య మంచి ఆరోగ్యాన్ని మాకు శక్తిని బలాన్ని అనుగ్రహించిన నీకు వందాలిసాయ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్రోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ వర్క్ ప్లేసెస్ లో కూడా ప్రభావ మీరు మాకు సహాయ కలిగి ఉన్నారు ప్రతి ఆటంకాలను కొట్టివేసి మాకు ఘన విజయం అనువరించిన గొప్ప దేవ పరిశుద్ధుర పరిశుధురా పరిశుద్ధుర సర్వలోకాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త మహోళక తండ్రి నీకే వందానిస నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం ఈ యొక్క యుగంలో నీకే కలుగునిగాక హాలియా నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్య కాల నా తనే మీ యొక్క సన్నిధిగమలు నడిపించినైనా ఈ యొక్క ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ఎంతో మందికి ధన్యత లేదు ప్రభావ మాకు నీకు వందలు ఇస్తాయా నేను చూపించేలాగన నేను గణపరచలాగన ప్రార్థించేలాగన స్వరం నిల్లాగనా ఇచ్చిన ఈ యొక్క బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను గొప్ప దేవా నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మీకు పరిశుధాత్మ అభిషేకం అందరూ నడిపించండి ఓ ప్రభావ వాక్యంగా మీరు మాట్లాడాలని పాటలారని మైంపని ప్రతి ప్రార్థనలకు మీరు జవాబు అని నీ నామానికి మైం తీర్చుకోండి గొప్ప దేవా నీకే కృతజ్ఞతలు అందించుకున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజిస్తూ మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగా జీజస్ థ్యాంక్ యూ గొప్ప గొప్ప దేవా ఈ ఒక మీటింగ్ అంతటిలో ప్రభావ మీరే మైంపొందండి ఓ ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించి మీ నామాన్ని మైం తెచ్చుకోమని రాను కూడా త్వరగా మీరు నడిపించి వాక్యంగా మీరే మాట్లాడి పరిశుద్ధాత్మ నటి మీకు దయచేయమని యేసు క్రీస్తు పరిషుద నామం ప్రార్థించిన అంత అండి ఆ నంద ఇది ఆత్మీయ నూతనాయా మన ఏ సుతో నూతనాయా ఇది ఆనందయాత్ర ఆత్మీయ యాత్ర ఏసు నూతన ఎరుషలేము యాత్ర మన యేసుతో నూతన నీ రక్తము పాపముల నుండి విడిపించేను నీ రక్తము పాపముల నుండి విడిపించెను వేయి నోళ్ళతో స్థుతించినను తీర్చలేము అరుణమును వేయి నోళ్ళతో స్థుతించినను తీర్చలేము ఆరుణమును ఇది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏస్తుతో నూతన ఎరుషలేముయాత్ర మన యేసుతో నూతన ఎరుషలేము యాత్ర రాత్రియూ పగలను పాదములకు రాయి తగలకుండా రాత్రియో పగలను పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా మనకు పరిచర్య చేయుట కొరకై ూతలు మనకుండగా ఇది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతన ఎరుషలేము యాత్ర మన ఏసుతో నూతన ఎరుషలేము యాత్ర కృతజ్ఞత లేనివారు వేళ కూలినను కూలీనను కృతజ్ఞత లేనివారు వేళ కొలదిగా కూలీనను వాక్యము నాకు సాక్షులమీ కృపా వాక్యము నాకు సాక్షులమై కృప వెంబడి కృప పొందేదాము కృప వెంబడి కృప పొందేదాము ఇది ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర ఏసుతో నూతన ఎరుషల్లే మన ఏసుతో నూతన ఎరుశలేముయాత్ర నందం ఆనందం ఏసుని చూచే క్షణం ఆసన్నం ఆనందం ఆనందం ఏచుచేక్ష ఆత్మానంద భరితులమీ ఆగమనకాంక్షతో సగెదం ఆత్మానంద భరితులమయీ ఆగమనకా సాగింద ఆత్మీయ యాత్ర ఏ సుతో నూతన యరుషలే ము మన ఏ నూతన రుశలే ముయాత్ర ఇది ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర నూతన ఏరు షలేము యాత్ర మన ఏసు నూతన ఏరు షలేము యాత్ర హెలు థ్యాంక్ యూ రవి బ్రదర్ రైజ్ చూడడం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మందుడానికి వందాలి సయ్యా అబ్రహాంశాఖ యాకూర్ గొప్ప దీవ ఇందానీలో నిరంతరం ఊరికి దీవ మహాగడ మహోలదుగా సర్వాధికారి సకల యుగములలో రాజేంద్రీవ పరిశుద్ధుల పరిశుద్ధుల పరిశుద్ధుల గొప్ప దీవానికి వందాలి సయ్యా ఈ యొక్క మధ్యకాల సమయంలో ఈ వాక్యాన్ని గ్రానించే యొక్క సమయాన్ని బట్టి మీకు వందాలని చెప్పి థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ ఈ వాక్యం ధ్యానించబోతుండగా ప్రభావ ఇక నూతనమైన పరిశుభాత్మ అభిషేకం కనుగ్రహించండి ఆయన వాక్యంలోని సత్యాన్ని గ్రహించలేగన మా ఆత్మీయ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మా సొగి సగకాలు కొట్టివేండి మా ప్రవర్తన అంతటిన తండ్రి మీకు అధికారంలో లోబడుతున్న మీ ఆత్మహౌమలు సమర్పించుకోవడం మేనా తండీ మీరే మీకు ఆత్మకర్మలు నడిపించే మీ నామాన్ని నడిపించుకోమని కేసు క్రీస్తు పరిషత్ తండ్రి ఆ మేన్ హలయ వార్త మీరు పన్నెండవ నుంచి మన ఒక వార్తను మనం ధ్యానిస్తున్నాము వాయిస్ ఓకే కదా మత పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చాయి నుంచి యేసు ప్రభు మన ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అనేకమైన దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు ఎంతో మంది రోగులను ఆయన బాగు చేసినప్పుడు అక్కడున్న వాళ్ళ హేతువాదులు ఈయన శాస్త్రుల పరిశీలనలు ఈయన దయ్యం వల్ల బయోజలు వల్లనే ఈయన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి మన ప్రభు మీద నేరాలు ముప్తా ఉంటుంది ఎన్నో నేరాలు ముపుతా ఉంటాయి మన ప్రభు మీద కానీ ఆయన మటుకు ఆయన ఈ లోకంలో ఒక పని కొరకు పంపబడలేండు మన ప్రభు ఆయనే సర్వశక్తి గల దేవుడైంది ఈ లోకంలో ఒక పని కొరకు ఆయన పంపబడి కాబట్టి అది ఆ పని చేసుకుంటే ఆయన వెళ్ళిపోతూనే ఉన్నది కానీ ఎంతో మంది శోధించినట్టు ఆయన మీద ఎన్నో కుట్రలు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడ శాస్త్రంలో పరిశీలనలు ఎందుకంటే ఆ బోధ వాళ్ళకి ఎంతో కష్టతరంగా ఉంది ఆ బోధ కానీ ఆయన మటుకు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలా ఈ లోకంలో దిగొచ్చింది ఆయన ఒక మానవ రూపం ధరించి రావాల్సి ఎందుకన్నప్పుడు అనేకులు పాపంలో బంధింపబడినారు పాపంలో నుంచి శాపంలో నుంచి వాళ్ళు బంధింపబడ్డారు ఎందుకంటే అపవాది సైతాన్ శక్తులతోనే వాళ్ళంతా పీడింపబడుతున్నప్పుడు ఆయన తిరిగి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఈ సృష్టి మొత్తం అయింది కాబట్టి కాబట్టి ఆ సృష్టి ఆయింది కాబట్టి ఆయన ఎంతగానో జాగ్రత్తగా సృష్టిని తయారు చేసిండు ఎంతగానో మనుషులు సృష్టించిడు తన పోలిక చొప్పున నిర్మించండు ఆయన ఆయన పోలిక చొప్పున మనుషులను నిర్మించండు ఆయన ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నాడు ఈ లోకంలో ఒక గృహాలు ఎంతో ఇష్టంతో కట్టుకుంటారు కానీ అది శరీరమైంది కానీ ఆత్మీయమైన విధం ఏంటంటే ఆయన మనుషులు హృదయాలు నివసించాలని ఎంతగానో ఆయన మనుషులు నిర్మించుకున్నప్పుడు దృష్టి వాడు ఏ రీతిగా మోసగించింది వాడు అనేది విషయం మనం మనకు అవన్నీ చూసినాం కానీ వాడు వాడు బలవంతుడే వాడు ఈ లోకంలో వాడు బలవంతులాగానే కనిపిస్తారు వాడు ఎందుకంటే వాడు బలవంతుడే లోకం ఎందుకంటే వాడు కూడా శక్తి ఉంది సైతానికి కూడా శక్తి ఉంది కానీ ఆ శక్తి దాని అంతటి దేవుడు బిడ్డలకు అధికారం ఇచ్చింది అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోలేదు ఎందుకంటే వాడి మీద మనకి అధికమైన శక్తి పవర్ దేవుడు మనకి ఇచ్చింది అందుకే మన ప్రభుత్వ వ్యాఖ్యలు చేస్తారు మీరు శక్తులు బలం అంతటి మీద మీకు నేను అధికారం ఇచ్చిన అన్నాడు ఇచ్చేసింది ఆల్రెడీ అయినా కాబట్టి ఆ అధికారం ఇచ్చినప్పుడు అది ఏ రీతిగా మనం వాడుకోవాలా అనే విషయమే మనం చూస్తున్నాం ఇక్కడ కాబట్టి ఆ ప్రయాసాలు మనం వెళ్తున్నప్పుడు ఎన్నో ఎన్నో ఆటంకాలు మనకు వస్తా ఉంటాయి ఎంతో నుంచి మనం ప్రశ్నలు ఎదుర్కోవచ్చు వస్తుంది అయినా గాని ప్రభు మనకిచ్చిన ఆ యొక్క మనకిచ్చిన ఆయన ప్రణాళిక చొప్పున మనం ముందుకు పోతూనే ఉండాలా ఆయన తండ్రి చిత్రాన్ని ఏ రీతిలో నెరవేర్చిండో ఈ లోకంలో కాబట్టి తండ్రి ఇంటికి ఇచ్చిన ఆసక్తిని భక్షిస్తున్నట్టు మన ప్రభుత్వ అలవ కాబట్టి మన ఆసక్తి కూడా అట్లా ఉండాలా అని వినం మనం అర్థం చేసుకోవాలా కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇరవై తొమ్మిదో వచ్చినంలో మత వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రిని దోచుకోనగలడు చూడండి ఒకడు మొదట బలవంతుని బంధించాలంటే ఆ ఏం చెప్పాలంటే ఒక మొదట బలవంతుని బంధింపని ఎడల అంటే వారు కూడా బలవంతుడే అని ఒకడు బలవంతుని అన్నప్పుడు నువ్వు కూడా బలవంతుడు అంటే ఇక్కడ ఇద్దరు బలవంతులు కనిపిస్తారు ఇక్కడ ఒకడు మొదట అంటే ఫస్ట్ బలవంతుని బంధించాలంట ఎందుకు బంధించాలన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎలాగూ బంధించ ఎలాగూ బలవంతుని ఇంట్లో తెచ్చి అతని సామాగ్రిని దోచుకోవాలని చూడండి వాడిని బంధించకపోతే ఆ సామాగ్రిని మనం దోచుకోలేమంట అంటే ఆ సామాగ్రిని ఎట్లా దోచుకుంటారు అంతే కదా ఇప్పుడు ఒక తిమోతి రాసిన కొత్త మనం చూస్తాం కదా మనకు ఒక యుద్ధం ఉందని ఒక మంచి సైనికుల్లాగా ఉంటుంది కాబట్టి ఎదుటి వాడు జట్ అయిన వాడు నీ మీద పోరాడినప్పుడు నువ్వు నియమం ప్రకారంగా నువ్వు పోరాడకుంటే నీ కిరీటం దొరకనాడు కానీ ఆ కిరీటము అది చివరికి ప్రభు మనకి ఇస్తారు కానీ మొదట ఏంటంటే వాడు బలవంతుడు వాడి లోకంలో కానీ వాడికంటే శక్తి దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి వాడు వాడి ఇంట్లో మనం ఎందుకు వాడు సామాగ్రి మనం అర్థం చేసుకోవాలా అంటే వస్తువులు కదా ఇవన్నీ వస్తువులు అంటే ఆ వస్తువులు ఎవరి సైతాడు వాడు బంధకాలలో మనుషులు పారేసుకొని వాడు బంధించి పెట్టుకున్నాడు మనుషుల్ని ఆ చీకట్లో చెరలో వాడు అనేకులు బంధించగలి బంధించి పెట్టుకున్నాడు దేవునికి ఇష్టమైన వస్తువులవి వస్తువుతో పోలిస్తాడు ఒక దశలో మనం మా పాత్రలతో పోలిస్తాడు మనకి తిమోతి రాశిల పత్రికలు ఒక గొప్ప ఇంట్లో బంగారు పాత్ర ఎన్ని పాత్రలు ఎన్ని ఉంటాయి అవన్నీ మనుషులకి సాధించం ఈ లోకంలో దేవుడు ఎన్నో పాత్రలు ఎన్నో విధానాలు దేవుడు చూపించాడు కదా నానా విధములు గాను నానా సమయంలోను నానా విధములుగాను మనతోటి మన హైబిలషన్ పత్రికలో చూస్తాం మన పితృతో మాట్లాడిన దేవుడు ఎగవంతములు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడతారు ఈ క్షణం కాబట్టి ఆ బలవంతుని ఇంట్లో మనం పోవాలా వాడి సామాగ్రి రోచుకోవాలంటే మనం ఏం చేయాలి మొదట వాడిని బంధించాలా అంటే వాడి మీద మన విజయం పొందాలా అనే విషయం అర్థం చేసుకోవాలా కాబట్టి మన ఈ రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు నువ్వు బలవంతులుగా తయారు కావాలా ప్రభునందు కాబట్టి ఆ వాక్యం చెప్తుంది ఏంటంటే విషయ గ్రంథంలో ఎవరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారి పక్షి రాజు పైకి ఎగురుదురు అనేది వాక్యం కాబట్టి నూతన బలము ఎవరి నుంచి వస్తుంది మన ప్రభు వాళ్ళనే వస్తుంది ఒక నూతన బలం అంటే సెషల్ అని అంటారు చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది ఆ బలవంతు ఇంట్లో మనం చూచి ఆ సామాగ్రిని మనం ఏం చేయాలంట దోచుకోగలరా అనేటప్పుడు వాళ్ళు ఎట్లా విడిపించాలా వాళ్ళ ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి విధంగా ఉమాని అర్థం చేసుకుంటే ఒక ఇంట్లో ఒక ఒక ఇంట్లో నైట్ పోటీ ఏం చేస్తారు చాలా దొంగలు వస్తారు ఒక ఇంట్లో కన్న మేలంటే ఆ కన్న ఆ ఇంటి కూడా వాచ్ఛం అక్కడ ఎంతో ఉంటారు కానీ వాడి ఇల్లు దోచుకోవాలంటే నువ్వేం చేయాలా నువ్వు వారితో యుద్ధం చేయాలా వాళ్ళని బలవంతం చేసి వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళు గెలిచినప్పుడే నువ్వు అది దోచుకో నువ్వు దాన్ని తీసుకోగలవు లేకుంటే ఎట్టి పరిస్థితులు తీసుకోలేవు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోండి కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు నువ్వు సైతాను అంటే చూడండి వాళ్ళు ఒక దశలో మనం వాడు బంధించండి సైతాన్ని ఎందుకు సైతాను లేదు దశ శక్తిలో ఆయన బంధించండి మన ప్రభు చాలా పవర్ఫుల్ డీమండ్ శక్తులు ఉన్నాయి వాటి బంధించి పెట్టాడు దేవుడు కానీ అది రిలీజ్ అయితే కొంతకాలానికి కాబట్టి వాటి అన్నిటితో యుద్ధం ఉందన్నట్టు మనకి కాబట్టి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా వాడిని నిజం మీద మీద విజయం మనం పొందాలంటే మనం ఇంత ఎంత ఉండాలా చూడండి ఆ దొంగలు ఏ రీతిగా ఇల్లు కన్నం వేయాలంటే వాళ్ళు ఏ రీతిగా ఆ ఇంటిని మొత్తం ఆ వాళ్ళకున్న వాళ్ళందరినీ జయించి వాడు రాజ్యం దోసుకోలేడు ఒక విధంగా అర్థం చేసుకుంటే ఒక రాజ్యం మీకు యుద్ధం ఆ రాజ్యాన్ని ఆ రాజుని సైన్యాన్ని గెలిచినప్పుడే నువ్వు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అట్లా అర్థం చేసుకుంటే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది మనకి చూడండి కాబట్టి రెండు రాజ్యాలు కనిపిస్తున్నాయి ఒక రాజ్యంలో బానిసాలుగా ఉన్నారు దేవుని బిడ్డలు దృష్ట్య ఉన్నారు వాళ్ళు వాళ్ళు నువ్వు దేవుడు నిన్ను ఒక రాజులాగా తయారు చేస్తున్నాడు కాబట్టి వాడిని నువ్వు వాని రాజ్యాన్ని కోలగొట్టాలంటే వాడి రాజ్యం నుంచి మనుషులు విడిపించాలంటే నువ్వేం చేయాలా నువ్వు బలవంతులుగా నువ్వు తయారు కావాలా ప్రభునండి చూడండి ప్రభు ఇచ్చే ఆయనకు ఆయన ఇచ్చే మహాశక్తిని బట్టి మనం బలవంతులే ఉండాలంట ప్రతి దశలో మనం బలవంతులు ఉన్నప్పుడే సైతన్ శక్తులు కూడా విజయం పొందగలం చూడండి అవి ఎట్లా మన మీద విజయం పొందుతాయి చూడండి ఎన్నో బలహీనలు మనకు అది ఎదురవుతూ ఉంటాయి ఎన్నో ఒక ఆ పదలో ఎన్నో కష్టాలు మనకు వస్తూ ఉంటాయి మన ఉద్యోగ స్థలంలో కావచ్చు మన ఇరుగుపూరు కావచ్చు ఏమన్నా కావచ్చు ఎన్ని వచ్చినా కానీ వాటి అన్నింటించి విజయం పొందాలా అవి అనేక విధాలకు పనిచేస్తూ ఉంటాయి అది చీక శక్తులు చూడండి ఒక ఆత్మీయ జీవితంలో కాదు నీ సాంఘిక జీవితంలో సామాన్య జీవితంలో అన్ని ఎదురవుతా ఉంటాయి కానీ ఎన్ని ఎదురైనా సరే వాటి అన్నింటినీ విజయం పొందాలా నువ్వు పొందినప్పుడే వాళ్ళని చరలో ఉన్న వాళ్ళని నువ్వు బయటకు చూడండి వాడు ఇల్లు దోచుకోగలవు వాడు వాడు తయారు చేసుకున్న ఒక రాజ్యాన్ని వాడి రాజ్యంలో ఉన్న మనుషులు బానిసలాగా రోగాలతోని వాడంతా వాడు బంధించి పెట్టుకున్నారు వాడు ఎందుకంటే వాడు ఆ రీతిగా ఉన్నట్టు మనుషులు కానీ వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి అనేక వివరదాలు పొందాలంటే దేవుడు నిందులు చెప్తున్నాడు మనం చూసినా వాళ్ళ ప్రయాణ గ్రామంలో సూర్యుడా నీ కత్తి మొలక చుట్టుకున్నాము వాహనం పెక్కి నీ యుద్దముకే బయలుదేరము కాబట్టి ఇప్పుడు మనం బయలుదేరే టైం అన్నట్టు కాబట్టి వాడు వాడి వాడి రాజ్యాన్ని కోలగొట్టి వాళ్ళని వాడి చర్మలను వాళ్ళందరూ బయట తీసుకొని వచ్చినప్పుడు మనం ఆ రీతి ఉంటాం కానీ చూడండి ఆయన కూడా ఈ లోకంలో అట్లనే వచ్చింది కదా మన ప్రభు కూడా ఎంతో మంది బంధకాల ఉన్న కూడా వాళ్ళందరినీ విడిపించడా లేదా కుష్ట రోగులు రోగాల్ని సైతం సేనా దయం పట్టిన ఆ దుష్ట శక్తులతో పీడింపు వాళ్ళందరినీ చూడండి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసింది కదా మనం చూస్తాం ఎక్కడ చూస్తాం ఏషా గ్రంథం యాభై అధ్యాయంలో పైన వచ్చినంలో ఇదంతా మన ప్రభు సంబంధించింది కదా అక్కడ పయన వచ్చిన కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతని కొల్లన సొమ్మును చూడండి ఏలయనగా మరణము ఉందినట్టు అతడు తన ప్రాణముల దారపోసేను చూడండి ఆయన తన ప్రాణాన్ని దారబోసింది కదా చూడండి ఆయన ప్రాణాన్ని దారబోసింది అతిక్రమము చేయ వాళ్ళను ఎంచబడిన వాళ్ళని అవన్నిటిని భరించింది ఆయన అనేక పాపములను భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను కాబట్టి ఇదంతా ఈ లోకం అంతా ఉంది కదా దేవుడి బిడ్డలు కూడా చేస్తూ ఉంటారు అక్కడ ఆ శాస్త్రులు పరిస్థితి తెలుసుకొని ప్రవక్తులు ఏం ప్రవశించిందో పురాతన కాలంలో పాత నిబంధన కాలంలో మెస్సయ్య ఆయనే మన రక్షకుడు అని వాళ్ళంతా ధ్యానించి ఉంటారు కానీ ఆయనను మటుకు స్వీకరించారు చూడండి కాబట్టి ఆయన అందరి గురించి దేవుడు విజ్ఞాపన చేసింది అక్కడ అందరి గురించి తిరుగుబడితాన్ని అందరి గురించి విజ్ఞాపన చేసింది కదా చూడండి కాబట్టి ఆయన సెలవు మీద ఉన్నప్పుడు ఆ చివరి అవకాశం కూడా ఇచ్చింది అక్కడ యాజకులకి చివరి అవకాశం ఇచ్చిండు చూడండి ది నేను దప్పి గురించున్నాను అన్నాడు లేఖనం నెరవేరు నేను దప్పి గురించున్నాను అన్నాడు కాబట్టి అక్కడ కూడా దేవుడు లేఖనాన్ని జ్ఞాపనం చేస్తున్న అక్కడ వాళ్ళు ఎందుకంటే యూదులు శాస్త్ర కూడా లేఖనాన్ని బాగా నమ్ముతారు వాళ్ళు కానీ ఈ చివరి అవకాశం నేను మీకు మీరు మార్పు చెందండి అని అక్కడ హెచ్చరించిన వాళ్ళు ఆ ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసింది మన ప్రభు ఐదుగానే వాళ్ళు తిరుగుబడతాను చేసినారు చూడండి కానీ అన్ని అనేకల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈ రోజు కూడా చూడండి ఆయన ఆయన చేసిన ప్రార్థన ఈ రోజు వరకు కూడా మన రక్షణలో నడిపిస్తుంది కదా చూడండి అందుకే ఆయన విజ్ఞాపన చేసిండ్రు అనేకుల కొరకు చూడండి తన ప్రాణాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఆయన ఆయన బిడలకు చెప్పుకున్న మనం కూడా ఎట్లా ఉండాలంటే మరణం వరకు మన నమ్మకంగా ఉండాలా మన కాలం ముగించేంత వరకు ఆయన చేసిన ఆ ప్రణాళిక ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చే వారిలాగా ఎందుకంటే ఆయన బిడలమైన మనల్ని కూడా దేవుడు అర్థం చేస్తారు అందుకే ప్రగాఢం చేస్తాను జయించే వారికి నా నా తండ్రి రాజ్యంలో పాత్రగా చేస్తానండి అక్కడ ప్రగానగంధం ప్రగాఢం రెండో అధ్యాయంలో ఇక్కడ ఉంది రెండవ అధ్యాయం ఇరవై వచనంలో నేను నా తండ్రి వలన పొందిన అధికారము పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను చూడండి ఎవరు మనకి ఇస్తారంట నేను నా తండ్రి వల్ల పొందిన అధికారం నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి చూడండి అంతవరకు ఆయన క్రియలు మనం జాగ్రత్తగా చేయాలంట అని ఏమేమి విషయాలు మనకు బోధించిందో వాటన్నిటిని అంత వరకు అంటే ఈ సృష్టి అంతమైనంత వరకు ఆయన తిరిగి వచ్చేంతవరకు ఒకవేళ మనం మనం ఉంటే ఆయన తిరిగి వచ్చేంత వరకు వాటన్నిటిని మనం ఏం చేయాలంట జాగ్రత్తగా చేయాలంట చూడండి అందుకే మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా చేయాలా అనే విషయం చెప్తున్నాం అక్కడ తర్వాత జన్మల మీద వానికి అధికారం ఇచ్చేదను చూడండి అతడు ఇనుపదండంతో వారి ఏలును వారు కుమ్మరి వాని పాత్రల వల్లే పగ వాని పాత్రలు మరియు అతనికి వేకువ చుక్క చూడండి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక హలలిగా చూడండి ఇవన్నీ దేవుడి బిడుదలకు సంబంధించిన సాదృశ్యంగా కనిపిస్తుంది కదా కాబట్టి ఆ సంఘానికి చెప్తున్న దేవుడు కాబట్టి ఇవన్నీ మనం చేయాలా అనే విషయం చెప్తున్నా మనం కొన్ని మాత్రమే చేస్తున్నాం కానీ ఒకరోజు ఒకసారి అనిపిస్తూ ఉంటది మనము ఇంతగా వాకెళ్ళి ఉంటున్నాము కానీ ఎన్ని చేస్తున్నాం చూడండి చేయడానికి ప్రయాసపడి ముందుకు పోతున్నప్పుడే మనం ఆ రీతిగా ముందుకు వెళ్ళగలం కానీ మనం ఒక దశలో ఏం చేస్తామంటే ఒకసారి ఎంత మనం బాధ వేదన కలిగిస్తాం ఒక దశలో మనం ఆగిపోతూ ఉంటాం కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఏదో ఒక థర్టీ ఒక తెప్ప వచ్చినప్పుడు వచ్చినప్పుడు మెలకు వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా ముందు పోతాం మళ్ళీ అక్కడ ఆగిపోతూ ఉంటాం చూడండి శిశువులాగా చూడండి అది ఎంతగానో దుఃఖకరంగా అనిపిస్తుంది ఒక దశలో నేను ఒకటే అనిపిస్తుంది అట్లా రీతిగా కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది మనం ఆ రీతి ఉండడానికి తెలియలేదు అని చూడండి మార్కు వార్తలు మూలాద్యం ఇరవై ఒక బలవంత అయిన వాడిని మొదట బంధించితేనే కానీ తప్ప ఆ బలవంతి ఇంట్లో తెచ్చి వాడు సామాగ్రి బంధించేలా వాడిని ఇల్లు దోచుకొని వచ్చు నువ్వు కాబట్టి చూడండి వాడిని బంధించాలా అంటే వాడి మీద నువ్వు విజయం పొందాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంకా బలవంతులుగా తయారు కావాలి ఎందుకంటే మన బలహీన ఉండడానికి వీలేదు చూడండి ఎందుకంటే వాడు ఈ లోకంలో ఎంతో మందిని మోసపరుస్తున్నాడు వాడు ఎంతో మందిని మోసగిస్తున్నాడు వాడు ఈ రోజు కూడా అనేకలు మోసగింపబడుతూనే ఉన్నాడు కాబట్టి వాడు మొదటి వాడు పాపం చేసిన వాడు సైతాను వాడు మొదటి వాడు దేవుణ్ణి విరోధంగా ఇచ్చినాడు వాడు అక్కడి నుంచి వాడు పడవే చూడండి కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుడు విషయం చెప్తుంటే నువ్వు బలవంతంగా తయారైతేనే సైతా మీద నేను విజయం పొందగల అన్నికటి నుంచి ఎంతో నడిపించగల ఎందుకంటే వాడి సామ్రాజ్యంలో మనం పోయినప్పుడు వాడు ఊరుకుంటాడా నువ్వు ఇద్దానికి బయలుదేరినప్పుడు నీకు గాయాలైతే ఎన్నో ఆటంకాలు నీకు వస్తాయి శోధనలు వస్తాయి ఎంతగా నువ్వు గాయపచ్చబడతావు అయినా సరే నీ గురి ఏంది వాళ్ళు ఏ రీతిగా అయినా సరే నేను వాళ్ళు బయట తీసుకొని రావాలా అనే విషయం మన ప్రభు కూడా అధికార చేశాను కదా బట్ అన్నింటినీ అన్నింటిని జయించిన ఆయన సెలవు మీద ఎన్నో ఆయన సేవలో ఎంతో మంది మీద అవమానం పొందిడు ఆయనను గుర్దిండ్రు హింసించిండు ఉమ్మి వేసిండు ఎన్నో చేసిండు అయినా ఆయన వచ్చిన ప్రణాళిక మొత్తం మర్చిపోలే ఆయన పై నుంచి వచ్చిన కదా కాబట్టి మన యొక్క నుంచి వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటే మనం కూడా ఆయన పై నుంచి వచ్చిన వాళ్ళని ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చిండు మన తండ్రి ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నిర్దేశకు మనం కూడా మన ఈ లోకంలోకి రాబడ్డం ఈ కాబట్టి వాడు మొదటి నుంచి కూడా వాడు పాపం చేస్తూ ఉన్నాడు కనుక వాడు సైతం వాడు కాబట్టి చూడండి వ్యవహాన్ మొదటి వ్యవహాన్ మూడు ఎనిమిదిలో మొదటి నుండి వాడు పాపం చేయించినాడు అపవాది అంటే సైతాను వాడు మొదటి నుంచి అంటే ఆదికాలం నుంచే అపవాదులు మోసగించిన వాడు దానికి దానికి ముందు గొప్ప యుద్ధం జరిగింది పరలోకంలో తర్వాతనే అది జరిగింది వారి కింద పడబెడ్డప్పుడు మోసగించిన వాడు చూడండి అక్కడ అపవాది సంబంధి చూడండి మొదట అపవాది మొదటి నుండి పాపము చేయించినాడు దానికి పాపము చేయువాడు అపవాది సంబంధి చూడండి కాబట్టి మనం పాపం తెలియదు మనం పోవడానికి తీరేది పాపం తీసుకోవడానికి అపవాది సంబంధి అంటారు ఇది చాలా కష్టదరంగా ఉంటుంది చూడండి ఎందుకంటే ఆధ్యాత్మికమే పాపం కదా ఎందుకంటే పాపానికి ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావు దానికి దానికి పవర్ వస్తుంది కానీ దాన్ని ముళ్ళు విరిచేయాలి కదా మరణపు ముళ్ళు మన ప్రభు విరిచేసింది కాబట్టి దాన్ని దాన్ని విరో అది విరిచేసేయాలి అది రావడానికి వీలేదన్న విషయం అపవాది యొక్క చూడండి అపవాది వాడు పాపము చేసేవాడు అపవాది సంబంధం చెప్పి వాటిని చూడండి అపవాది యొక్క క్రియలను లయపరిష్ఠకే దేవిని కుమారుడు ప్రత్యక్షమైంది అలా చూడండి సైతాన్ క్రియలో సైతాన్ ఈ లోకంలో మనుషులు ఎంత భయంకరంగా ఉంచేస్తారో వాడిని లైఫ్ అష్టానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమై అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మన ప్రభు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఆ ఈ లోకంలోకి వచ్చిండు సస్తాన్ని మనకు బయలుపరిచిండు మనం ఏ రీతిగా సేవ చేయాలి ఏ రీతిగా మనం ఉండాలి అన్ని అన్ని కొలు ఆర్పించిన శిష్యులకి నేను వచ్చేంత వరకు మీరు ఆ చేయమను కాబట్టి నేను తిరిగి మళ్ళీ వస్తా ఈ భూలోకంగా దిగి వస్తా నేను తిరిగి వస్తాను చెప్పి ఆయన చెప్పిండు అన్ని ఆజ్ఞాపించేడు ఆయన పర్వకరాజి వెళ్ళిపోయి ఆత్మరూపం మన మధ్యలో ఉండి వాటి అన్నిటే చూపిస్తా ఉన్నాడు చూడండి కాబట్టి దేవుని కుమారుడు అర్థం చేసుకోవాలా మరి మనం ఎవరు మనం కూడా దేవుని కుమారులమే కదా చూడండి దేవుని కుమారుడు అన్నప్పుడు అది ఎంత గొప్ప బిరుదది చూడండి కాబట్టి సైతాను క్రియలకు నువ్వు లైఫ్ వాడి వాడి సామ్రాజ్యాన్ని వాడి యొక్క విధానాలను నువ్వు లైఫ్ వాటిని బ్రేక్ చేయాలను చూడండి వాడు వాడు బంధకాలు ఉన్న వాళ్ళందరినీ మనం ఏం చేయాలంట బయట అది నువ్వు దేవుడు నిన్ను ఈ రోజు మనల్ని నిలబెట్టండి క్షణం ఆయన ఆయన ఆత్మరూపం మన హృదయంలో ఉంది అవన్నీ చేస్తున్నాడు మన ద్వారా కాబట్టి దేవుని కుమారుడు సైతాల్లో క్రియల లైవ్ పర్సన్ కి కాబట్టి చూడండి ఇక్కడ వాకింగ్ చేస్తాం మనం చూడండి చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు చూడ మనంతా దేవుని సంబంధులు కదా మనందరం పిల్లలతో పోలిస్తున్నారు ఆయన మన దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వారిని వారిని జయించి ఉన్నారు చూడండి వారిని ఎవరు అపవాది సంబంధులు చూడండి సైతాన్ శక్తులను జయించి ఉన్నారు కాబట్టి మనం జయించాలా అనే విషయం చెప్తుంది ఎందుకంటే భయంకరంగా విద్యమించి దుష్ట శక్తులు పనిచేస్తుంది అంటే వాటి అన్నిటి మనం జయించాలంటే వాళ్ళు బంధక నుంచి మనుషులు వాళ్ళని బయట తీసుకొని రావాలంటే మనం ఇంకెంత బలవంతంగా ఉండాలా చూడండి వాళ్ళు జయించి కాబట్టి చూడండి జయించిన వాళ్ళు కదా పాత వంద దూతలు వాళ్ళు జయించింది అక్కడ పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది కదా గొప్ప యుద్ధం జరుగుతుంది అక్కడ అంతట పరలోకంలో ప్రకటన పైన వచ్చిన వాళ్ళు అంతట పరలోకం అంత గొప్ప యుద్ధం జరిగింది మెకాయలను అతని దూతలను ఆ ఘట యుద్ధం చేయాలని ఉండగా చూడండి ఆ మికాయల దూత ఆ దూతలు దేవుని యొక్క దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేశానికి వాళ్ళు వాడు అక్కడి నుంచి పడవే వాడు ఆ ఘట దాని దూతలు కూడా యుద్ధం చేశారంట చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాలా ఇక రెండు రెండు యుద్ధం యుద్ధం కనిపిస్తుంది చూడండి ఒకటి దేవుని దూతలు యుద్ధం చేస్తున్నారు ఒకటి సైతాన్ని దూతలు వాడి కూడా దూతలు ఉన్నాయి కాబట్టి వాడి కూడా దూతలు వాడి కూడా వాడి కూడా ఉంది దుష్ట శక్తులు వాడి కూడా సైన్యం ఉంది కానీ వాడి సైన్యాన్ని మీద మనం విజయం పొందాలా ఆ సైన్యం ఇప్పుడు విస్తరించిందని అది భయంకరంగా వాడు భయంకరంగా వాడు విస్తరించడు అనేకుల్లో వాడు మోసగిస్తూ అనేకులు పడతారు కానీ వారి మన విడుదల తీసుకొని రావాలి అది మన సేవా జీవితం కాబట్టి వాడు యుద్ధం చేసిండో కానీ వాడు గెలవలేకపోయేట పరలోకంలో వారికి స్థలం లేదు వాడు పడవే పడడు అక్కడి నుంచి ఎందుకంటే అపవిత్రమైంది ఏది కూడా పడవక రాజులేదు వాడు గర్వించడు దేవులతో సమానంగా తీసుకునేవాడు మహోనతిని సింహాసనం సమానంగా తీసుకునేవాడు అందుకు వాడు పడవే పడ్డాడు ఆ దోతుని కూడా మోసగించండి ఒక విధంగా ఆత్మీయ అర్థం చేసుకోవాలి ఈ రోజు కూడా దోతులు అంటే దేవుని చదివితే సాధించం కొత్త నిబంధనలు తీసినప్పుడు కానీ ఈ రోజు కూడా వాడు మనుషులు భయంకరంగా మోసగిస్తున్నాడు వాడు మోసగిస్తున్నాడు ఎంత కుయుక్తిగా మోసగిస్తాడు అంటే వాడంతగా ఇది నిజమా ఫస్ట్ ఇది నిజమా అక్కడ డౌట్ వస్తుంది కదా ఇది నిజం లేదు అంటే అది డౌట్ లేదన ఇది నిజమా దేవుడు మీకు అన్ని చెప్పిందా అన్ని పనులు తినొచ్చాడు కానీ ఈ తోట మధ్యలో పనులు తినే చెప్పాడు దేవుడు అది నచ్చిన ఐదు తిన్నప్పు ఇవన్నీ తినకూడదు ఆ రీతి వాడు కుయక్తి చేత మోసగించడు వాడు సైతాలు చూడండి వాడు కుయొక్తి ఎట్లా ఉంటుందంటే ఎంత భయంకర ఉంటుందంటే మన వాడి కుయక్తి వాడి విధానాలు అంత ముందు మనం తెలియదు కాబట్టి మనం పడిపోయినాం తెలియక కానీ ఇప్పుడు వాళ్ళని దేవుడు చూసిడు మనకి విధానాలన్నీ దేవుడు చూపించాడు కాబట్టి మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి వాడు కూడా సాధ్యమైతే ఏర్పరచే వాడిని సైతం వాడు బాధిస్తుంది కాబట్టి వాడి వలలో మనం పడకుండా మనం ఏం చేయాలంటారు దేవుడు మనకు ఒక యుద్ధం ఇచ్చేదోడు ఒక విధానం ఇచ్చేదోడు ఎందుకంటే పాత కాలంలో ఇష్టాలు ప్రజలు శత్రు రాజులకి పాపం చేసినప్పుడు శత్రు రాజుకి అత చేసినప్పుడు మళ్ళా దేవుడు తన రాజుల్ని ఆ ప్రవక్తను పంపించేసి యుద్ధం తీసి తిరిగి మళ్ళా మనం వాళ్ళని మళ్ళీ ప్రభు చేత నడిపించడం మనం చూస్తాం కాబట్టి ఈ రోజు కూడా అదే రీతిగా మనం విధానం చూస్తూనే ఉంది ఈ రోజు కూడా కాబట్టి అవిధాలో పడినప్పుడు దేవుడు హెచ్చరిస్తూ ఉంటారు మనుషుల్ని కాబట్టి ఆ హెచ్చరించినప్పుడు అది స్వీకరిస్తారు వాళ్ళు ప్రభు మళ్ళీ వాళ్ళ ఆయన తట్టు నడిపించుకుంటూ ఉంటారు కానీ అక్కడ యుద్ధం చేసింది కాబట్టి మన ఆత్మీ మనం అర్థం చేసుకోవాల దశాస్త్రీ పత్రికలో మనం చూస్తాం పౌరుల విషయం జ్ఞాపనం చేస్తున్నాం ఆత నిబంధన కాలంలో నికాయల దూత యుద్ధం చేసింది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో నిఖాయిల దూత వైఖల దూత యుద్ధం చేసిండు యుద్ధం పొందిండడు ధాన్యాలు ప్రార్థనకు జవాబు వస్తుంటే గాబ్రియల దూత వాడు అడిగించిండు కానీ దేవుడు ఏం చేసిండు మిఖాయి దూతను యుద్ధం వినిపిస్తే గాబ్రియల దూత విడిపించి ఇండికి పంపించినప్పుడు ధాన్యాలకు ఆ వర్తమానం వస్తుంది కానీ మికాయల దూత అక్కడ యుద్ధం తీసిండు పాత నిబంధన కాలం యుద్ధాలు తీసేవాడు మికాయల దూత కాబట్టి కొత్త నిబంధన కాలంలో మనమే మికాయల దూతలాగా దేవుని బిడల పక్షంగా మనం యుద్ధం చేసి సైతాన్ని బంధకాల నుంచి మనుషులు బిడలు ఉండాలి విడుదల తీసు తీసుకొని రావాలంటే నువ్వు ఒక యుద్ధం లాగా చేసే దూతలాగానే ఉండాలా కాబట్టి మనం అంత దూతలతో పోల్చే దేవుడు కదా సంగ దూతకు రాయమన్నప్పుడు మనంత దూతలతో కాబట్టి అన్ని విధాలుగా ప్రభు మనల్ని నడిపిస్తున్న ఆ రీతిగా ఉన్నప్పుడు వాడు ఏ రీతిగా ఆ వారి బంధకాల నుంచి యుద్ధం చేసి మనుషుల్ని బయట తీసుకొని రావాలా పాతని కూడా కాలను బికాయిలు చేసి ఇప్పుడు దూత రాడు నువ్వే ఆ దూతలాగా ఉండి దేవుని బిడలని నువ్వు వాడి నుంచి వాళ్ళని విడిపించాలా చూడండి అల కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు వాడు ఆ రీతిగా ఉన్నప్పుడు ఎంతో మంది మోసగిస్తున్నాడు అని చెప్తున్నారు మహాసర్పమై ఘట సర్పమని ప్రాణ గ్రంథంలో మనం చూస్తాం కదా ప్రాణ గ్రంథం అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు కాగా సర్వలోకమును మోస మోసపుచ్చిచూ అపవాదీయ సాతానే పేరు ఆది సర్పమైన ఆ మహాఘట ఘట సర్పము పడదోయబడేను దాని భూమి మీద పడదోయబడెను దాని దూతల దానితో కూడా పడదోయబడేవి అన్ని పడదోయబడ్డాయి ఇప్పుడు పడిపోయినవి ఇప్పుడు ఉన్నాయి కానీ అవి ఉండి మనసూలు ఏం సర్వలోకల్ని మోసపరుస్తుందంట ఈ లోకాన్ని మోసగించింది వాడు వాడు మోసగించి రకరకాల మీద తెగల దాకా దేవునికి విరుద్ధంగా వాడు తిరుగుబడతని చేసి మనుషుల్ని ప్రేరేపించేవాడు ఆ రీతిలో మోసగిస్తాడు కాబట్టి ఈ సృష్టి మొత్తం ఆయందే కదా ప్రతి ఆత్మ నాదినడు ప్రభు ప్రతి ఆత్మ నాది అన్నప్పుడు ఈ ఆత్మలన్నీ ఎవరి మన ప్రభుయే కదా కాబట్టి మనుషులు ఏర్పరచుకోవడాడు మతాలు కానీ దేవుడు మటుకు ఆయన స్వరూపంలో నిర్మించుకోవడం మనుషుల్ని కాబట్టి వాడు మోసగిస్తున్నాడు కాబట్టి ఆ మోసం నుంచి విలువలు మన ప్రభు ఈ లోకంలో దిగి వచ్చింది ఆ విధానాలన్నీ మనం చూపించిండు ఆ రోల్ మనకు దేవుడు ఇచ్చింది ఇచ్చి ఆత్మరూపంగా మన హృదయంలోని మన ద్వారా చేయిస్తాడు సైతాన్ని జయించాలంటే ఆయన లెవెల్కి వాడు సరిపోడు కాబట్టి దేవుడు మన ద్వారా వాళ్ళు తొక్కిస్తాడు ఎందుకంటే అంత పవర్ దేవుడు మనకి ఇచ్చాడు వాడు ఏం పవర్ లేదు వాడు కానీ దేవుడు మనకు ఆ పవర్ ఇచ్చింది కానీ మనకు ఆ దేశంలో మనం ఓడిపోతూ ఉంటాం కానీ మనం అర్థం చేసుకోవాలా మన వాక్యం చదివినప్పుడు మనకి జ్ఞాపని కావాలి ఇది ఇది దృశ్య శక్తులు కాబట్టి ఈ విజయం పొందాల ప్రభావా నాకు ఆ శక్తి నీకు రావాలి మన మనం ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం విజయం పొందుతాం వాడు మోసగిస్తాడు మనుషుల్ని కాబట్టి వాడి మోసంలో నుంచి మనం బయటకు తీసుకుని మోసగించి వాడు వల్ల వేసుకుంటాడు చూస్తాం మన హక్కు గ్రంథంలో వాడి గల గాల మీ లాక్కొని వాడి వాడు నింపుకుంటున్నాడు వాడు గుట్టలు నింపుకుంటున్న వాడు కానీ వాటిని బలు కరిపిస్తూ వాటిని సంతోషిస్తున్న వాడు కానీ వాడు ఆ రీతిగా ఉన్నప్పుడు మనం ఇంకెంత ఏ రీతిగా మనం ఉండాలా అనే విషయం మనం అర్థం తీసుకో మనం బలవంతులుగా మనం తయారైనప్పుడే వాటి మీద మనకి విజయం పొందగలం చూడండి కాబట్టి ఇక్కడ ఉంది ప్రగాఢ పదో అధ్యయంలో పన్నెండో అధ్యాయం వచనంలో మరియు గొప్ప స్వరము పరలోక మంది ఇలాగ చెప్పుట వింతిని ఒక గొప్ప స్వరము పరలోక రాజ్యంలో చెప్పు వింతిని ఏంటంటే రాత్రింభవలు మన దేవుని మన సహోదరుల మీద నేర మోపు మోపు అపవాది వర ద్రవ్యబడి ఉన్నాడు చూడండి వాడు మన మీద ఇప్పుడు నేరాలు మోపుతుంటాడు కాబట్టి నేరాలు మొక్కడంతా సైతానికి సంబంధి ఈ వాక్యం చెప్తున్నారు సైతాను ఎంత భయంకరంగా మన మీద నేరాలు మోపుతుంది కానీ వాడు నేరాలు మొక్కుతున్నా ఎందుకు నేరాలు మోక్తున్నాయి దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు నేరం మోక్తున్నాను కంపెనీ చేస్తున్నాడు కానీ వాటికి మన అవకాశం లేదు ఎందుకంటే వారు ఆ యోగం మీద కూడా నేరాలు మొక్కింది కదా కానీ ఏగు పాపం చేయలేదు కానీ నేరాలు మూత ఏగు మీద కానీ ఏగు ఈ నేరం మూకినప్పుడు దేవుడు బిడల మీద నేరాలు ఆయన బిడలని చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు ఆయన రుజువు చేయాలి కాబట్టి శ్రమలు గుండా మనం పోతాం కానీ ఆ శ్రమల వల్లే మనం సువర్ణములాగా బంగారంలాగా మిరుస్తాం మన విశ్వాసం ఆ రీతిలో పరీక్షిపబడుతుంది కాబట్టి మనం శోధింపబడతాం అని ఎవరు కూడా అనుకోవడానికి వీలేదు ఎందుకంటే ప్రతి శోధన ఆయన మైము కొంటే వస్తుంది ఒక దశలో మనం అర్థం చేసుకోవాలా కొన్ని మనం కావాలని తెచ్చుకుంటా ఉంటాం అవి కల కానీ కొన్ని మటుకు దేవుడు నువ్వు ఇంకొక స్థితికి లేవనెత్తాలని నేను శ్రమలో నడిపిస్తూ ఉంటాడు ఆ శ్రమలో కూడా నీకు దాని తోడుకుంటాడు ఈ విషయం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే నీకు శ్రమ ఉంటదో నువ్వు ఆ శ్రమలో నీ తండ్రి నీతో పాటు ఉన్నాడు నీ ప్రభు నీతో పాటు ఉన్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మహిమ స్వరైన ఆత్మ నా దేవుని ఆత్మ మీద నిలిచిన కనుక మీరు తండ్రిలు అక్కడ ప్రీత పత్రికలో ఎందుకంటే మీకు మా మీకు కలుగు మహాశ్రమల గురించి ఏదో ఒక వింత జరుగుతుందని మీరు భయపడద్దు అంటాడు అక్కడ ఎందుకంటే దేవుని నామం మయంపరచడానికి ఆయన ఆయన మైమ కొరకే ఆ శ్రమలు మనకు వస్తాయి ఈ లోకంలో కాబట్టి అసలు ఈ లోకంలో శ్రమ పొందిన వాళ్ళు ఎవరు అందరూ శ్రమ పొందిన పత్రికలో చూస్తే మన పితృల గురించి చెప్తారు అక్కడ పరకుండా దీని అంతా వాళ్ళంతా కదా కానీ అక్కడ ఆశ్చర్య ఏంటంటే వాళ్ళంతా ఇంకా వాగ్దాన ఫలం పొందలేదంట మనము పోయేంత ఈ లోకంలో నుంచి మనము అక్కడ దినము ఆయన రాజ్యంలో మనం కూడా ఉంటాం అప్పటి వాగ్దాన ఫలంలో లేదు వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారని రైభ్రాషన్ పత్రికలో పదకొండు ఆ దేవుడిని చివరు చూస్తాం మనం చూడండి వీళ్ళంతా వాగ్దాన ఫలం వాళ్ళు మనము లేకుండా వాగ్దానం ఫలం పొందలేదంట చూడండి ఎంత ప్రాధాన్యత ఇచ్చి దేవుడు మనకందరికీ చూడండి మనల్ని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ చూడండి ఎంత ఆధికత ప్రభు మనకి ఇస్తున్నాడంటే ఆయనలో ఆయన మహిమపరిస్థంతే కాబట్టి తైతన బంధకాలు ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళంతా మనకు విడుదల తీసుకొని రావాలంటే నువ్వు వాటి సామాగ్రిని నువ్వు దోచుకోవాలంటే వాళ్ళు వాడి చర్యల నుంచి మనుషులు నువ్వు బయటకు తీసుకొని ఆ రీతికి నువ్వు తీసుకొచ్చినప్పుడే మనం ప్రభు కొరకు మనం జీవించగలని లోకంలో చూడండి ఏముంది అక్కడ మన సహోదరుల మీద నేర మోపవారైన అపవాది పరద్రోయబడి ఉన్నాడు ఇప్పుడు రక్షణీ శక్తి రాజ్యము మన దేవుని ఇప్పుడు అధికారం ఆయన క్రీసుదైన కాబట్టి ఆయన పొందుకునే అధికారం కాబట్టి ఆయన పొందుకొని ఆ అధికారాన్ని ఆ దేవుడు మనపించింది కదా దేవుడు మనపించిన అధికారం కానీ అధికారాన్ని మనపించాలా దాన్ని మనం పొందుకోవాలా దాన్ని పొందుకున్నప్పుడే మనం ఆయన కొరకు మనం జీవించగలం మనం చూస్తాం అక్కడ కాబట్టి ఈ లోకంలో మనకు ఆయన శిలువలో ప్రసవేదన పడి మన కన్నిడాయినా సంఘానికి కన్నిండి అయినా శిలువలో ఆత్మంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన కన్నిండు మనల్ని కాబట్టి ఎంతో శ్రమ బంధిండు ఒక ఒక శిశువు జంబించాలంటే ఎంతో శ్రమతో కూడింది కదా ప్రసవ వేదన ఎంతో ప్రసవ వేదన పడింది ఆ శిలువ మీద మనందరి కొరకు ఆయన ప్రసవేదన పడింది ఆయన కాబట్టి మనం ప్రసవేదన పడి ఆయన సత్యవాక్యం వల్ల సంకల్పం ప్రకారం మనం కన్నిండయన తాను సృష్టించిన వాటిలో మనల్ని దేవుడు ప్రథమ ఫలంగా తయారు స్పెషల్ గా దేవుడు మన ప్రథమ ఫలం మనం చూడండి ఆయన సృష్టించిన వాట దూతలు కూడా ఉన్నారు అక్కడ సృష్టించిన వాట సర్వస్వాన్ని సృష్టించింది ఆయన వాటన్నింటిలో దేవుడి మనకు ప్రథమ ఫలంగా తయారు చేసుకున్న ఎట్లా ఈ రీతిగా సత్యవాక్యమును వాళ్ళ సంకల్పం ప్రకారం కలిగినంటే ఒక సంకల్పం ఉంది మన ఆయన ఆ రీతిగా కలిగినంటే ఒక సంకల్పం ఉంది ప్రతి ద్వారా ఒక సంకల్పం దేవుడి సంకల్పం ఉంది ప్రథమ ఫలం దేవుడు మనకు తయారు తీసుకున్నారు అది ఎట్టి పరిస్థితుల్లో మనం పోగొట్టడానికి వీల్లేదు ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకంలో ఎన్ని వచ్చినా సరే ఎన్ని ఉపదవాలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే మనం మనం మటుకు భయపడడానికి మన నిరీక్షణ మన సర్వస్వం సంపూర్ణత మన ప్రవ్య సమస్తం ఆయన మూలనే జరిగింది ఆయన కొరకే జరుగుతుంది ఆయన మైమ కొరకే ఈ లోకంలో ఏది జరిగినా కానీ ఆయన మైమ కొరకే జరుగుతుంది మనకి ఏం వచ్చినా కానీ ఆయన మైమ కొరకే జరుగుతుంది మనం ఆ రీతిలో మన విశ్వాసం మనం ముందుకు పోయినప్పుడే ఆయన కొరకు మనం జీవించగలం ఇదంతా రసవేదనకు సంబంధించింది చూడండి ఆయన ఎంతగానో సెలవుల మీద రసవేదనకు పొందిందని అనేక విజ్ఞాపనం చేసింది కదా చివరి దశలో ఆయన ప్రార్థించింది ఆయన తండ్రి ఏం చేస్తారు తెలియదు క్షమించమన్నాడు చూడండి అలాంటి ఆయన ఎంతగా హింసించినా కానీ క్షమించు అనే పదాన్ని వాడింది చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు కాబట్టి అదే అనుభవం మనకి కూడా రావచ్చు చూడండి ఎందుకంటే ఈ లోకం ఎంత హింసించినా తండ్రి ఏం చేస్తాను తెలియదు ప్రావా వీళ్ళు క్షమించు ప్రావా అని మనం చేస్తాం చూడండి కాబట్టి మనంలో దేవుడు అంతగా తయారు చేసింది ప్రథమ ఫలంగా చూడండి ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం ఆయన వాక్య ప్రకారం అయిన సంకల్పం ప్రకారంగా కనిండా యాకో పత్రిక చూస్తాం మన మధ్యలో చూడండి అంత స్పెషల్ ఆధికత ప్రభు మనకిచ్చింది కానీ మనం పోగొట్టడానికి వీలదు ఎందుకంటే ఆయన ధరించుకున్న వాళ్ళం మనం కదా ఆయన మనం ధరించుకున్న వాళ్ళం ప్రధాన గ్రమం పరిణామం చూస్తాం పార్లో కూడా ఒక గొప్ప సూచన కనపడింది చూడండి అదే మనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఒక స్త్రీ కనిపిస్తుంది అక్కడ సూర్యుని ధరించుకోండి ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని అంటే మన ప్రభు నీతి శివుడు మన ప్రభు ఆయన ధరించుకున్న వాళ్ళం మనమంతా చూడండి మనం ఆయన అంతా ధరించుకున్న వాళ్ళం పరలోకం గొప్ప చూచన కనబడినప్పుడు ఇదంతా పరలోకంలో జరిగింది ఆనాడు యోహాన్ భక్తుడు కరైన మనం అంతా ఆయన దర్శన రీతిలో ఆయన గుడ్డివాడేందు కూడా ఆయన చూసింది కానీ ఇప్పుడు పరలోకం ఎట్లా ఉంది ఎక్కడ ఏ రీతి ఉన్నప్పుడు ఆయన ముఖాముఖి దాని దేవుని చూసింది అవన్నీ రాసిండు కానీ ఇప్పుడు పరలోకమంటే ఎక్కడ ఉంది పరలోకం అంటే మీ మధ్యనే ఉన్నాడు అది ఇక్కడ అక్కడ ఉందని చెప్పాల వీలు పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది ఇవన్నీ పర్లోకాలంలో జరుగుతున్నాయి ఆత్మీయ మన ఆత్మీయతలు ఆత్మీయ ప్రపంచం మనం చూసినప్పుడు అవన్నీ మనకు కనిపిస్తాయని ప్రభు చెప్పిండు కాబట్టి మనకు ఆత్మీయతలు మనకు అనుగ్రహించబడాల ప్రభు చూడు ఆత్మీయ ప్రపంచం మనకు అడుగు పెట్టాలా మన అడుగు పెట్టిన దాన్ని ఇంకా ముందుకు పోతలేదు కాబట్టి ప్రభు వారికి మనం అనిపిస్తున్నారు అదే మనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఉంది ఆమె పాదాల కింద చంద్రుడును పాదాల కింద చంద్రుడు ఉన్నాడు తర్వాత ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రము గల కిరీటములు ఉండను కిరీటమును ఉండను కిరీటం ఉంది దానికి పన్నెండు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ చంద్రుడు అన్నప్పుడు ఆ ఇవి కాబట్టి సమస్తం చూడండి అంతే ఉన్నత స్థితిలో మనం ఉంటాం కాబట్టి సర్పముల బోధ వాటి అన్నిటి మన తొక్తం మన పాదాలకి నిండాల్సి ఉంది ఎందుకంటే ఆమె ఆ స్త్రీ లక్ష నలభై ఒక చిన్న గుంపుకు సాధిస్తాం పరిశుద్ధుల గుంపుకు సాధిస్తున్నాను కానీ ఆమె తలపైన పన్నెండు నక్షత్రాల కిరీటాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కిరీటము ఆయన మహిమనే కదా కాబట్టి ఆ పన్నెండు నక్షత్రాలలో పన్నెండు అపుస్తులు కావచ్చు కాబట్టి ఆ కిరీటం కూడా వాళ్ళు చూపిస్తుంది ఆ కిరీటం మన ప్రభు కూడా సూచిస్తుంది కదా ఆయన అందరినీ ధరించుకున్న కదా ఆయన ఆయన స్థిరస్థానంగా ధరించుకున్న కాబట్టి అందరూ మన ఆయన మన ప్రభుకే సాదృషం కాబట్టి ఆ స్త్రీ ఏం చేస్తుందంట పన్నెండు నక్షత్రం కిరీటంలో ఉండే ఆమెకున్నాయి ఆమె గర్భవతి అయ్యి రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించను ఇవన్నీ వ్యవహార భక్తులు చూస్తున్నక్కడ ఆయన దర్శన రీతిలో చూస్తున్నక్కడ కాబట్టి ఆయన చూసిండు అది రాచిండు కానీ ఇక్కడి నుంచి మనము ఇప్పుడు పరలోకం ఎట్లా ఉంది ఆ ప్రసవ వేదన ఏంది ఆ స్త్రీ ఏంది ఆ నక్షత్రాలు ఏంది అవన్నీ మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడే వీటన్నిటి మనం అనేకుడు మనం ప్రకటించగలం కాబట్టి మనకు దేవుడు ఆ అర్థం చేసుకున్న అవగాహన ప్రభువు మనకి ఒక దశ ఒక దేవుడు నడిపిస్తున్నాడు ఆయన ఇచ్చిన అవకాశాన్ని మటుకు మనం ఇప్పుడు కూడా మనం వదుకోడానికి వీలేదు చూడండి ఆమె గర్భవతి అయ్యి ప్రసవ పడుచు ఆ నొప్పులకు కేకలు ఇచ్చి ఒక దశలో మన ప్రభు కూడా అంతే కదా ఆయన శిలువు మీద ప్రసవేదన పడ్డాడు చూడండి ఆయన ప్రసవేదన పడిన అనేకులను ప్రసవించడు కదా సంఘాన్ని ప్రసవించిండ కానీ సైతాను ఏం చేసిండు వాడు కుయక్తి చేత మోసగించింది చూడండి అవ్వను ఇట్లా మోసగించి ఈ రోజు కూడా మోసగిస్తుంది కానీ ఆ మోసముల నుంచి నువ్వు బయట తీసుకొని రావాలనేది మన సేవా జీవితం కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలా ఎన్నో ఎదుర్కోవాల్సి ఎన్నో శ్రమలు ఎన్నో అన్ని వస్తాయి నా దినం మనం చూసిన కారణంగా అన్నదేవుడు బయలుపచ్చిన మత్సన ఇవన్నీ వస్తాయి ఆ బూరా ముద్దలు విప్పినప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి చూడండి ఆమె కేకలు వేస్తుంది ప్రసవేదన అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఆత్మీయను అర్థం చేసుకోవాలా నువ్వు కావలి వాళ్ళలాగా కేకలు వేయాలా అనేక కేకలు వేసినప్పుడే నువ్వు ప్రసవేదన చేయగలవు అనేక జీవితాలలో యేసు ప్రభులు ప్రసవించగలవు మనం ప్రసవించాలా కదా మనం గుర్రాలు కొనడానికి వీలేదు మనం ప్రసవించాలా అనేక జీవితాలలో యేసు ప్రభులు మనం ప్రసవించాలా మనం నేర్చుకున్న ఇంతకాలం ఈ సమస్య మనం నేర్చుకున్న సత్యం చూడండి ఆ స్త్రీకి సాదృషంగా ఉండం మనం అంతా కాబట్టి ఆయన ఆయన ధరించుకున్నాం మనం మనం యేసు ప్రభులు ధరించుకున్న వాళ్ళు మనమంతా ఆయన ఆయన బిడలం కదా చూడండి అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అంతటి ఇంకొక సూచన కనపడిందంట ఏందా చూచినప్పుడు ఒక ఎర్రని ఘట సర్పము డ్రాగన్ సైతాను వాడు ఎర్రగని ఘట సర్పము దానికి ఏడు తలలు ఉన్నాయి పది కొమ్మలు ఉన్నాయి చూడండి వాడు ఇంత రకమైన రూపం వాడు ఇంత భయంకరమైన ఆ సైతాన్ని ఘట తల మీద కిరీటంలో ఉండేది కిరీటములు ఉండేవి వాడు కూడా కిరీటాలు ఉన్నాయి చూడండి వాడి కూడా కిరీటాలు ఉన్నాయి చూడండి మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా కాబట్టి సైతాన్ని కూడా మనుషులు ఎట్లా మోసగిస్తారు అంటే వెలుగుదూత కూడా మోసగిస్తారు వాడు అనేక సేవకులను మోసగించిన వాడు వెలుగుదూత రగులు చెప్పడు వైద్యురాసిన పత్రికల్లో వాడు వెలుగు దూత ధరించుకొని ఈ రోజు కూడా సేవకులు మోసగిస్తాడు కానీ వాడి అసలైన దూతన కాదా అనేది మనం పరిశీలించే బాధ్యత మనకి ఎందుకంటే మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంటది కదా కాబట్టి ఆ రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక యవన భక్త ఆ బేతలు ప్రాంతానికి వెళ్ళి ప్రవసిస్తానికి దేవుడు పంపించిన కానీ ఆ ప్రవక్త పంపించినప్పుడు ఆయన ఏం చేసిండు ఆయన తర్వాత నువ్వు ఏ మార్గంలో వెళ్తావో అదే మార్గంలో నువ్వు వెళ్ళొద్దన్నారు మొదటిచ్చి దేవుడు ఆజ్ఞ ఇచ్చేందుకు నువ్వు పోలి ప్రవేశించాలా నువ్వు ప్రకటించాలా హెచ్చరించాలా తర్వాత ఆ మార్గంలో వెళ్ళొద్దు ఏదో ఒక మార్గం వెళ్ళమని ఎందుకంటే ఆ మార్గంలో పోతే నీకు ఆపద రావచ్చు చూడండి ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ఇంతకాలం మనం అర్థం చేసుకోవాలి రీతిగా ఆ పాయింట్స్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితులు మోసపోము చూడండి అది మోసం ఎట్లా వస్తుంది అక్కడ చాలా ఆశ్చర్యకరమైన వాక్యం అది ఎంత ఈజీగా దేవుని బిడ్డలు మోసగించబడుతున్నారు అంటే అక్కడ ఉంది కులిస్తే కదా సైతం కూడా అంతే సర్వలోకాన్ని మోసకొస్తున్నారు ఈ రోజు కూడా ఎందుకు అది గ్రహించలేకపోతున్న బిడ్డలు అన్నప్పుడు ఒకటి ఏంటి ఆయన ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఉండాలా లేకుంటే ఆయన బయపరిచినప్పుడు అది అర్థం చేసుకోకుండా దాన్ని పాటించడం వల్ల ఉండాలా లేకుంటే అవజీతన జీవితించి ఉండాలా లేకుంటే అది అర్థం చేసుకునే స్థితి ఏది ఉండాలి లేకుంటే వాళ్ళని బ్రదర్ చెప్పిన బెదలని మా పాస్టర్ జీవితం అని ఆ రీతిగానే మోసంపాలి సమాజించుకోవాలి ఇంతకాల మనం అన్నీ ఉండాలి కదా కానీ ఆయన కృప వలన మనకి సత్యం బయపరచబడింది ఆయన బెడల్ ఈ ఇక ఎట్టి పరిస్థితుల్లో మనం మోసం ఇంపడానికి వీలేదు ఎందుకంటే వారి కుదిక్తులన్నీ జీవుడికి బయలుపరుస్తారు ఎలిషాకు బయలుపరిచిన్నా లేదా ఆ రాజులు కుట్ర చేస్తుంటే ఎలిషాకు దేవుడు చూపించిండు కానీ ఎలిషా భయపడలేడు రాజు భయపడాడు ఆ వచ్చి అయ్యో నా అయ్యి వాడ ఇక్కడ అన్ని భయంకరమైన సైన్యం వీడి కన్నులు తెరువు ప్రావాన్ని ప్రార్థించింది అక్కడ అప్పుడు చూస్తే దాన్ని ఆ పర్వతాలు మీద అద్దీ రాదాలు అక్కడ ఎలిషాకు తెలుసు ఎలిషా రాజు అంటాడు అర మనం ప్లాన్ ఇచ్చినా కానీ అవన్నీ ఎట్ట ఫెయిల్ అయిపోతున్నాయి ఎట్ట తెలిసిపోతున్నప్పుడు దేవుని ఆత్మ నీకు సమస్తం బయలుపరుస్తాడు ఆయన బయలుపరిచే దేవుడు కదా ఆయన సస్తంనికి తేటగా చూపిస్తాడు చూడండి అది మనం చూడాల కానీ ఆ ప్రవక్త చెప్తే తర్వాత బేతలైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక బందిలో ఒక వృక్షం ఒక చెట్టు కింద ఆగుతుంది ఆయన చూడండి ఆయన ఆగకుండా ఇంత అయిపోతుండే చూడండి ఇవన్నీ మిస్టేక్స్ అన్నట్టు కానీ అందులో నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం చూడండి మోసం ఎట్లా చూడండి ఆ రీతిగా ఉండటం వల్ల జరిగింది ఆయన ఆయన ప్రవశించి వెళ్ళిపోతే అయిపోతుండే కానీ అక్కడ ఏం చేసిందంట అక్కడ చెట్టు కింద ఆగినప్పుడు అక్కడ ముసలి ప్రవక్త వచ్చి మేము కూడా ఇవ్వ ప్రవక్త ఉన్నాడు అక్కడ మేము కూడా దేవుడి సేవకండి నేను కూడా నీలాంటి పాస్టర్నే బేదారు ఇలాంటి మేము కూడా చచ్చిపోతాం మేము కూడా వాకింగ్ చెప్తాం బేదారు మాకు సంగమం లేదా చెప్తారు మంచిదే కానీ నీకు మొదట దేవుడు ఏం చెప్పిన్నాడు నువ్వు ఎక్కడ కూడా నువ్వు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఏదో ప్రాంతంలో కానీ ఆయన ఆ ముసలి ప్రవక్త వచ్చి మోసగించాడు దాంట్లో అన్నపానలు గుచ్చుకున్నప్పుడు అక్కడ ప్రవక్త మోసపోయినాడు చూడండి ఎంత ఈజీగా మోసపోయినా కానీ ఆ క్షణము ఆ ప్రవక్త ప్రార్థించిన ప్రభావా మరి నీకు ఏ నువ్వు చెప్పినవు ప్రభావా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని అక్కడ నువ్వు ఉండొద్దని ఏదే మాట పొమ్మ కానీ నేను పోతున్నా కానీ నువ్వు ఎట్లా నాకు మాట్లాడే కదా ప్రభావం మొదట కానీ ఇప్పుడు మీ ద్వారా మాట్లాడుతుంది నువ్వు అడగల ప్రభావం ఒకప్పుడు నేను విన్న వాక్యం ఈ రీతి ఉంది ఇప్పుడు ఈ వాక్యం ఉంది ప్రభావం ఇది ఏది ఎట్లా పరిశీలించాలా ప్రభావాన్ని మనం అడిగింటే ఈరోజు క్రైస్తవ సంఘం మోసపోదు అది మోసగింపబడరు చెప్పిన వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటారు కానీ కూడా పరిశీలించింది లేదు కానీ ఇప్పుడు మనం పరిశీలించాలా ప్రతి వాక్యను పరిశీలించాలా పౌలిశీలను కూడా దేవుడు విడిచిపెట్టలే పౌలిశీలను విడిచిపెట్టలేదు ఆ బెరియ సంఘస్థలో పరిశీలించండు ప్రతి లేఖలకు పరిశీలించండి కానీ మనం పరిశీలించడం కాబట్టి ఇది సత్యమని గ్రహించడం కాబట్టి ఈ వాక్యాన్ని ఈ బోధన మనం పట్టుకున్నాం ఆ దళిత ప్రభు మనకి ఇచ్చింది ఇది నేను ఎందుకంటే అంతకాలానికి కనుక మనకు గుడి ఇవ్వబడలే చూడండి సత్యం అనుకుని ఆచారబద్ధమైన జీవితం ప్రభు నమ్ముటే చాలనుకుని వెళ్ళిపోయింది కానీ ఎంతకాలము నువ్వు సేవ చేయాలని నువ్వు వార్త ప్రకటించాలని నువ్వు ఒక దేవులు బిడ్డగా ఆయన ప్రతినిధికి లోకల్ ఉండాలి అనేక ప్రభుత్వాన్ని నడిపించాలి ఎందుకు బయలుపరచబడింది మనకి ఎన్నో సమస్యలు ఆయన బయలుపరచబడి అంతకాలం ఆచారబద్ధంగానే జీవిస్తుంది కానీ ఆయన సత్యం బయలుపరిచినప్పుడు ఒక టైం వచ్చింది దేవుడు అని విధానం చూపించినప్పుడు మనం విడుదల కానీ ఈ రోజు కూడా ఇంకా మోసంలోని మనుషులు జీవిస్తున్నారు గొప్ప జనం అంతా చెప్పిందే వేదం బైబుల్ కూడా అవసరం లేదు ఆయన ఏం చెప్తే అదే సాధనట్టు ఆ రీతికి వాడు వాడుకొని అనేకులు మోసగిస్తాడు ఇట్లా మోసాల నుంచి నువ్వు నేను మన అందరం కూడా వాళ్ళు బడి తీసుకురాలో వాడు బంధించుకున్నాడు వాడు పర్లోప రాజ్యము బలవంత చేతులు పట్టబడింది రెండు వేల సంవత్సరాల బంధించి పట్టబడింది అది ఎవడు విడిపించాలా మనము విడిపించాలా దేవుడు మన ద్వారా ఆయన ప్రణాళిక నెరవేరుస్తాం మనం విడిపిస్తాం వాడి బంధకాల నుంచి మనం విడిపిస్తామంట కానీ ఆ ప్రవక్త ఏం చేసిన మోసం ఇవ్వబడినాడు తర్వాత సింహవచ్చి చీల్చిపోతాడు తర్వాత ఆ ముసలి ప్రవక్త దాని దేవుడు మాట్లాడిన యహోవా ప్రవక్త ఇంత అవిజేత చూపించారు కాబట్టి ఇక్కడే అవినేతలో పడిపోయి సినిమా దేవుడే సినిమానికి ఆ ప్రవక్తను అప్పచెప్పించింది చూడండి ఎందుకు అప్పచెప్తున్నారు సినిమానికి సైతానికి ఎందుకు దేవుడు ప్రజలు అప్ప చెప్తున్నారు అవిజేత మొదట వచ్చిందే నీకు సరైన ఆజ్ఞా కదా అవ్వ ఆదాము మొదట చెప్పిండు ఆయన అది సత్యం వెనకొచ్చింది సైతాను దుష్టుడు ఆ రీతి మనం ఎప్పుడైనా అర్థం చేసుకుంటాం అది మొదట ఈ రీతిలో ఉన్న వాక్యము ఇప్పుడు ఎట్లా అయితే ఆయన ఆయన మారే దేవుడు కాదైనా ఆయన వాక్యము ఆయన ప్రణాళిక ఆకాశభూమి సృష్టితో తాడుమారేనా కానీ ఆయన వాక్యం మారదైనా ఆయన మనిషి కాదు మాట మారవనికి ఆయన సర్వశక్తి దేవుడు ఆయన వాకు బయలుదేరినంటే సమస్య అనేది నెరవేరుస్తుంది అంత గొప్ప పవర్ఫుల్ దేవుడు అంత గొప్ప శక్తి గల మనం కలిగి ఉన్నాం కదా మనం అంత పవర్ దేవుడు మనకి ఇచ్చిందంటే ఇది ఊహిస్తేనే ఎంతో గంభీరంగా ఉంటుంది కదా అంత పవర్ దేవుడు ఇచ్చిండో కానీ ఆ బంధకాలు ఉన్న వాళ్ళు విడిపించాలంటే మనమే బంధకాలు పడిపోతే ఏ రీతిలో ఇతరులు మనం విడిపించగలం కాబట్టి మనం ఈ రోజు ప్రభు మనకు ఆ రీతిలో చూపుతున్నాడు వారు బంధకాలు ఉన్నారు అనేకులు వాళ్ళందరూ విడిపించాలంటే నువ్వు బలవంతుడుగా తయారు కావాలా అనేకులు ప్రభు చేత నడిపించాలా ఆ స్త్రీ ఏం చేసింది ప్రసో పడుతున్నప్పుడు ఏం చేసింది అక్కడ సైతాన్ని ఏం చేస్తుందట వాడు తన తోకతో మూడవ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేశుడు కనయ్య కననయ్యున్న ఆ స్త్రీని కనగానే ఆమె శిశువును మెంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ వారికి మిగిచున్నాడు వాడు మన ఇది ఉన్నడు వాడు మనను అనేక జీవితాలు సువార్థ ప్రకటించి అనేక జీవితాల్లో ఏసు ప్రభులు ప్రసవించకుండా వాడు వాడు అడ్డగిస్తూ వాడు వాడు కానీ నువ్వు భయపడానికి వీలలేదు వారు ఎదురు నువ్వు భయపడానికి వీలలేదు కానీ మనం ప్రసవించాలా మనం ప్రసవించి స్త్రీలాగా ఒకనాటి ఈశ్వరగ్రంథం అరవై ఆరు అధ్యాయంలో చూస్తాం ఒకనా ఒకనాడు ప్రసవేదన సరిపోతుందా అనేక జన్మలు ప్రస ఒకవేళ ఒకనాటి ప్రసవేదన సరిపోతుందా సరిపోదు కదా కానీ ఎల్లకాలం మనం ఆయనను ప్రసవిస్తూనే ఉండాలి అనేక జీవితాలలో దేవుని సత్యం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలా వాళ్ళు విడుదల పొందారు వాళ్ళు బంధకాల నుంచి వాళ్ళంతా బయట దేవుడు తీసుకొస్తారు మన ద్వారా కాబట్టి మనం కూడా బలవంతులుగా తయారు కావాలి ఈ లోకంలో ఉన్న వారి కంటే నీలో ఉన్న వారికి ఒక్కవాడు మన ప్రభుత్వం చేసుకోవాలి కూడా పోయినప్పుడు కూడా వాక్యం అర్థం చేసుకోవాలి కానీ మన కళలో మనం ప్రకటిస్తున్న మిత్రులకి వాళ్ళ జీవితాలలో ఎందుకు జరుగుతూ ఉంది కానీ నువ్వు చెప్పిన వాక్యూని వాళ్ళ జీవితాలను స్వీకరించి వాళ్ళ అవకాశాలు జరుగుతుంది వాళ్ళు విడుదల పొందుతారు కానీ అదే వాక్యం మర్చిపోతావు నీకు శ్రమ వచ్చినప్పుడు నీ కష్టాలు వచ్చినప్పుడు మర్చిపోయి నువ్వు ఏం చేస్తావు ఇతరుల మీద ఆధారపడతూ ఉంటావు ఎక్కడెక్కడో నువ్వు పరిగెడతా ఉంటుంది ఆధారపడటం తప్పు లేదు ఇతరులు అడగటం కానీ నీకు ఇచ్చిన ఆ తల క్షణానికి నీ దైవికమైన జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఆయన వాక్యలు నువ్వు మర్చిపోతున్నావా కాబట్టి మనం మర్చిపోవడం కానీ ఈ వాక్యాలని మనం జాగ్రత్తగా మన హృదయంలో పదపరచుకోవాలా ఎందుకంటే వచ్చి చెప్తే మనుషులు అసలు నువ్వు ఆయన జీవ వాక్య బయలుదేరినప్పటి నుంచి వాక్కు బయలుదేరవు ఆ వాక్యమ బయలుదేరినప్పుడు స్వస్థతలు పెరుగుతాయి అద్భుతాలు జరిగితే మనుషులు విడుదల కేవలం దేవుని వాకి విశ్వాసం వస్తుందంటే ఏం వస్తుంది విశ్వాసం ఏం విశ్వాసం వస్తుంది దేవుని మాట వల్లే విశ్వాసం వస్తుంది కాబట్టి అలాంటి విశ్వాసంలోకి అనేక మనం అనిపించాలా మనం బలవంతులుగా తయారయ్యి ఆ బంధకలను అలానే అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగరించాలా ప్రసవించే స్త్రీలాగా మనం ఉండాలా మనకు ప్రసవ అవసరం అనేక జీవితాల్లో క్రీస్తుని మనం ప్రసవించాలా మన ప్రభులు ప్రసవించాలా ఆయన సంఘాన్ని ప్రసవించండి ఆయన మరణం ద్వారా కాబట్టి ఆ విధానాన్ని ప్రభు మనకి ఇచ్చింది కాబట్టి ఆ అధికారాన్ని మనం ఆయన మైన వాడుతూ అనేక జీతాల్లో ప్రభులు ప్రసవించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుభవించడం పరిశుద్ధ దేవా మా ప్రియ పరులకు తల్లి మీ ఘనమైన మహిళ నామానికి వందాలి సైకృతంగా ప్రసవేదన మేము పడాలో ప్రభావా ఇంతకాలం ప్రభావ మేము నయన ఇస్తూ ఆ ప్రసవేదన ఓ ప్రభావ పడని శిఫ్లో ఉంటుంది ప్రసవేదన పడాలో కావా అనేక జీవితాలలో మేము మీ ప్రసవించాలా ఓ ప్రభావ దుష్టుడు ప్రభావాడు ఆ శిశువుడు మింగివేయాలని గొప్ప జనాన్ని మింగాలని వాడు పొంచినారు క్వా వాడు వాడు మా ఇది ఉన్నాడు కావా కానీ ఓ దేవా మీరు మా పక్షంగా ఉన్నారు కావా ఓ దేవాడి మీద మాకు విజయమించే గొప్ప దేవుడు కావా వారి బలం మీద మాకు అధికారించింది శత్రు బలం అంతటి మీద వాడికి ఎంత పవర్ దాని అంతటి పైకి ప్రవా ఎక్కువగా ప్రభావం మీరు అధికారం ఇచ్చాను అధికారాలు మేము వాడుకోవాలా వాడి బంధకాలను వాళ్ళందరూ మేము బయట తీసుకొని రావాలా ప్రభావా ఆయన ఇసు ప్రభావా అనేకలను మోసగిస్తాను సర్వలోకాలను మోసగిస్తాను కాబట్టి వాడి మోసంలో నుంచి ప్రభావ మేము అందరినీ బయట తీసుకొని రావాలా ఆ మోసం అనే కుయితిల్తోని ప్రభావ ఉన్న బంధిపడ వాళ్ళు అందరినీ బయట తీసుకొని రావాల ప్రభావా తండ్రి మీ పరలోక జ్ఞానం అక్కడ అనిపించింది ఆయన ఈ సమయానికి వందని ఇసు ప్రభావం అన్ని రాక భవన్ సన్నిక ఉండే ప్రభావ సమయం ఇంకా చాలా తక్కువ ఉంది ప్రభావాన్ని సిద్ధపడాలి అనేకులను సిద్ధపరచాలా వాడు సమయం తక్కువ ఉందని చెప్పి ఓ ప్రభా ఇంత బజ్ఞించి వాడు పనిచేస్తాను ప్రభ ఓ దేవా ఇసు ప్రభావ మాకు కూడా సమయం తక్కువనే ఉంది కాబట్టి మేము అన్నింటిని ముందు తీసుకొని పోవాలా ప్రభావ ఈ లోక విధానంలో మేము పడుకున్న ప్రభావా బంధింప పడుకున్న చెక్క పడుకున్న ప్రభావ మేము ప్రభావం ముందుకు సాగిపోయాడు ఖాయచరి అనేక రథాల్లో బంధింపబడిన ప్రగలంగా ఓ ప్రవా ఈ లోకం కూడా బంధింపబడిన రథాల్లో ప్రభావం వాడు బంధించుకొని వాడి రథాలు తీసుకొని తీసుకోబోతున్న మనుషులు ప్రభావా కానీ ప్రభావం ఆపాల ప్రభావాడి కులిక్తులు వాడు అది విజయం పొందుకున్న మేము వాళ్ళ మీద విజయం పొందిన మీ చెత్త నడిపించాలా అది సేవలు నడిపించదిష్టమైన వైరస్ బాధ్యతలందరినీ ప్రవా స్వస్థపచ్చని ప్రభావ నా దేవా కలవరిశీలో మీరు పొందిన గాయాల సంపొందు స్వస్థతను దించమైన నా దేవ నా ప్రభావానికి వంద సిస్టర్ అందరితో అభిప్రికల్చండి మీ దూతలకు అభివృద్ధించిన ప్రవా నూతనమైన అభిషేకం రేచయండి ప్రతి శ్రమలో నుంచి విజయం రై చేయడం ప్ర ఉద్యోగ స్థలాల్లో మీరు ఆస్వాదించండి దీవించండి ఒక మీకు గొప్ప శాసనం పెట్టుకున్న నా దేవ నా ప్రవానికి వండాలిసా మీ వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన ప్రభావానికి వందాలిసాయా గొప్ప దేవాన్ని మీ వాక్యం ప్రకారం మేము జీవించాలా మీరే మాకు సహాయపడి ఈ వాక్యం ప్రకారం మేము ముందుకు సాగిపోవాలా ప్రవా అలాంటి సేవాజీతో నడిపించమంతాష్టమైన సందేశాన్ని ముట్టిన ప్రవా అనేక మంచి ఆరోగ్యంగా ఇచ్చిన ప్రభావా ఇంకా అనేక మంది విషయాలు మీరు బయలుపరిచిన ప్రవా గొప్ప దేవాలని సముచితమైన జ్ఞానం చేసి ఇంకా నింపనే ప్రవా ఆయన అనేక మంది మీరు బయలుపరిచిన ప్రవానికి వందలు ఇస్తాయా చక్కని మీరు మాకు ఓ ప్రభావ ఈ క్షణం మేము మీకు ధ్యానిస్తుంది అర్థం చేస్తున్నాం అంటే అంటే కేవలం మీకు పని కొన్ని మీ వల్ల కలిగింది ప్రభావా విడదలు అనుగరించిన ఆ నీకులు ఒకప్పుడు మేము బంధకాలు ఉన్నప్పుడు ప్రభావా బంధకాల నుంచి మేము మాకు విడుదల కల్పించిన తర్వాత ప్రభావా బంధకాల వల్ల అందరూ మేము కూడా వినిపించాలా అన్న దర్వా అన్ని విషయాలు మీరు మీరు అన్న కుటుంబం కూడా మీరు దీని నుంచి ఆశ్రయించుకుని ప్రభావాత అభిషేపించాలి ప్రవా ఇద్దరు అన్ని మంచి ఆర్గం ఇచ్చేయండి ఈ పశువు నూతన ని గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి ఆ కుటుంబ అనంతమంది ప్రభావం సత్యం నటించిన గొప్ప సాక్షి మన ఆదిష్టమైన మీరు రాకరి త్వర సిద్ధపడాల నీకు మీరు సిద్ధపచ్చాల అంటే సేవ జీవితంలో నడిపించింది రాకరి మన అన్ని సమస్త గణత మహిమ ప్రభావం ఇంకొక ఇంకో చెల్లిస్తూ త్వరలో ఆయన ఏసుక్రీస్తు పశువు నామం ఉన్న ప్రాదీక్ష పరలోకమందు నా తండ్రి నా ఏసయా నికే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కనికర్మ దేవా దేవాకృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయిన తండ్రి ఏసయానికి వందనాలు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభావ నా తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ కృపలో తండ్రి దివారాత్రంలో కంటి పాపవలే కాచి కాపాడి యొక్క దినం కొన్ని నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ ఉంచి యొక్క మధ్యాహ్న సమయమందు తండ్రి నీ ఆరాధనలో పాల్గొందే యోగ్యత ధన్యత ఇచ్చినావు తండ్రి నీ స్వరమి నీ భాగ్యులుగా ఐశ్వర్యంతులుగా మమ్మల్ని చేసిన పరలోక మందున్న నా తండ్రి నా నీకే వందనాలు స్తోతులు స్తోత్రంలో తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ కలుగును దాకా అలెలియా తండ్రి ఇదిగో ప్రభా యొక్క వాక్యం దాని నువ్వు మాతో మాట్లాడినావు ప్రభా ఆ వాక్యం ప్రభా నాయన నేనైతే తండ్రి హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ప్రభా నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను నీకు వందనాలు చెప్తున్నాను తండ్రి అవును తండ్రి ప్రభా కంప్లైంట్స్ గురించి ప్రభా పదే పదే ప్రభా మీరు వాక్యం ద్వారా హెచ్చరించిస్తున్నారు ప్రభా అవును తండ్రి ప్రభా ఆ తనం ప్రభా నాయన తండ్రి ఎంతో మంది గొప్ప జన సమూహం గురించి తండ్రి నీ నామంలో నీకు మొర అంత మాత్రాన ప్రభ వాళ్ళందరి పట్ల కంప్లైంట్ చేయడమా ప్రభా ఎంతో మంది ప్రభా ఆ యొక్క కూడా నీ నామంలో నీకు మొరపెట్టిండు తండ్రి అవును ద్వేషమంతా జనమంతా బలాత్కారంతో నిండి ఉన్నాడని నీకు మొరపెట్టినాడు అంత మాత్రాన అబక్కు ప్రభా నాయన ఆ జనాలందరి మీద కంప్లైంట్ నీకు చేసిండ మీరు కూడా ప్రభా ఈ లోకంకి వచ్చిండ్రు మీరు చెప్పారు ప్రభా యొక్క పరిశైలు సద్యకులు అంత మాత్రం వాళ్ళ మీద తండ్రి మీరు కంప్లైంట్ చేసినట్ట కాబట్టి ఏది కంప్లైంట్ ఏది ప్రేమగా చెప్తుందో అందరూ గ్రహించాల ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభా తండ్రి నా ప్రభ ఇది మనుషులు ఏర్పరచుకున్న విధానం తండ్రి ఇక్కడ ప్రార్థన వాక్యము పాట పాడేది మీకు ప్రార్థన చేసేది అన్ని వీళ్ళు చెప్పినట్టు చేయడం అది మీకు న్యాయమా ధర్మమా ప్రభ అది నేను అడగాలనే ఎంతగానో అడుగుతున్నాను ప్రభ అది మీకు న్యాయమా వాక్యము ఇంత టైంలో చెప్పాలా ప్రార్థన ఇది చేయాలా పాట పాడితే చిన్నగా పాడాలా అవన్నీ మీకు న్యాయమా మీకు ధర్మమా ప్రభ ఈరోజు అది విధానాలు కరెక్ట్ గా లేవనే చెప్పినాను ప్రభా కానీ ఎవరి మీద కోపంతోనో ఎవరిని విమర్శించడం కోసమనో ఎవరిని కించపరచాలనో కాదు ప్రభా ఎందుకంటే విధానం సరి లేనప్పుడు ప్రభా విధానం ఏందని చెప్పడానికే ఇది విధానం మీరు మమ్మల్ని సిద్ధపరిచినారు ప్రభా కాబట్టి ప్రభా ఆ విధానం ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ప్రభా తండ్రి కాబట్టి అది నా నుంచి స్టార్ట్ అవుతుంది మేమున్న సంఘం నుంచి తర్వాత బయటకు వెళ్తుంది కాబట్టి నా ప్రభ ఎవరి మీద కోపం గాని ద్వేషం లేదు ప్రభ మీరు మమ్మల్ని స్వతంత్రంగా చేసిండ్రు ప్రభ తండ్రి నువ్వు స్వేచ్ఛనిచ్చినావు ప్రభా తండ్రి కానీ అదే స్వతంత్రం స్వేచ్ఛ నాకు అనిపించలేదనే నేను చెప్పినాను తండ్రి అది కంప్లైంట్ చేయడం కాదు ఒకవేళ నా తండ్రి అది కంప్లైంట్ అని నీకు అనిపించింది నీకు న్యాయం ఎందుకంటే ఈ లోకంలో ఎవరిని అడిగినా ఏది అడిగినా న్యాయం రాదు ప్రభ నీ దగ్గరే నిజమైన న్యాయం ఉంటుంది నీ దగ్గరే తండ్రి మీ దగ్గరే మీరే మాకు తీర్పు తీర్చేవాడు తండ్రి మీ దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడ రాదు ప్రభా కాబట్టి తండ్రి వాళ్ళు చెప్పిన విధానంలో టైం పకారము టైం విధానాలు ఇవన్నీ ప్రభా వాళ్ళు చెప్పినట్టు ఆయం చిన్న ప్రార్థన కూడా ప్రభా వాళ్ళు ఎలా చేయాలో చెప్తుంటే ఇంకా మీకు ఏం స్వాతంత్రం మీరు ఇచ్చినట్టు ప్రభా ఏం స్వేచ్ఛ ఇచ్చినట్టు ఈ దినం ఏ రీతిగా ముందుకు వెళ్ళాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభ నా హృదయం అయితే ఎంతగానో దుఃఖంతోనే ఉంది ప్రభా ఈ యొక్క విచారణగానే నేను నీకు మొరపెడుతున్నాను నేను ఎంతగానో ఈ యొక్క విషయాల గురించి నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను ఎందుకంటే నా ప్రభ ఏది చెప్పినా అందరికీ అది కంప్లైంట్ లాగానే అయిపోతుంది ఏది చెప్పినా అది ఒక విమర్శ లాగానే అనుకుంటున్నారు కానీ ఎందుకు చెప్తున్నాడా ఎందుకు చెప్తున్నాడా అది ప్రేమ ఎవరు గ్రహించట్లేదు కానీ మీరు హృదయ వాంఛలన ఎరిగిన దేవుడు మీరు ప్రభ సమస్తము ఎరిగిన దేవుడు ప్రభ ప్రతి ఒక్క హృదయంలో తలంపుల్లో వాళ్ళ యొక్క విధానం లేదో చూసే నేత్రం మీది ప్రభ కాబట్టి మీకు ఏది న్యాయమో ఏది ధర్మమో అన్ని మీకు తెలుసు కాబట్టి ఎక్కడ అనిపిస్తే ఎక్కడ ధర్మం అది మీకు అనుగుణంగా అయితే అక్కడ మీరు ఉంటారు ప్రభావ కాబట్టి ప్రభా తండ్రి ఆ యొక్క అపవాది బంధాల గురించి ప్రభా నాయన మీరు మాట్లాడినారు ప్రభా అవును ప్రభా మేము బలపడుతున్నాం మమ్మల్ని బలపరుస్తున్నారు తల్లి కానీ పిల్లకి నాయన యొక్క పాలు దాపి దినజనం ఎట్లా బతికిదో నీ యొక్క వాక్యం ద్వారా దినజనం నువ్వు మమ్మల్ని అట్లా బతికిస్తున్నావు ప్రభా నీలో మమ్మల్ని ఎదుగు మీరు ముందుకు నడిపిస్తున్నారు ప్రభా ఎంతోమంది ప్రభా వైరస్ వ్యాక్సిన్లకి తెగులకి బానిస్తాయి ఉన్నారు ప్రభా వాటికి ఎఫెక్ట్ అయిన ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల ప్రభాను కనికరం చూపించు వాళ్ళందరి పట్ల కృప చూపించి నా తండ్రి నీ నువ్వు పొందిన గాయముల ద్వారా ప్రభా కలవరిశ్రీలో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ఎందుకంటే ఇక్కడ ఎవరిని నిందించడం గురించో ఎవరినో ద్వేషించడం గురించో లేదా ఈ గ్రూప్లోనో ఇక్కడో ఎక్కడో నేనే మా ఏదో గొప్పవాళ్ళమని కాదు ప్రభా మేము తీర్మానించుకున్నది నీ ప్రేమ అందరికీ పంచాలా నీ చిత్తమే నెరవేర్చాలా అంతే తప్ప మాకు పేరు ప్రతిష్టలు వద్దు మాకు లీడర్షిప్లొద్దు ఇది విధానాలు కాదని మేము చెప్తున్నామే కానీ తండ్రి మేము ఇతరులను కించపరచాలని కానీ ఇతరుల హృదయాలు బాధ పెట్టాలని ఇతరుల గురించి ఏదో మోపాలని కాదు ప్రభా అది ప్రతి ఒక్కరికి అది ఒక కంప్లీంట్ లాగానే వెళ్ళిపోతుంది ప్రభా తండ్రి కానీ నీకు తెలుసు ప్రభా నాయన నువ్వు హృదయ వంచలను ఎరిగిన దేవుడు ప్రభా నాయన తల్లి గర్భంలో పుట్టక మునిపే ఎరిగిన దేవుడు నువ్వు ప్రతి ఒక్కరి హృదయాల నేత్రాలను నీ యొక్క నేత్రంలో ఆ పరలోక మంది ఉండి కాబట్టి నీకు ఏది న్యాయమో ధర్మమోను దాని పక్షంలోనే ఉండి యుద్ధం చేయమని నజరేడైన యేసు క్రీస్తు పారిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రేమ గల మా పర్లోకత్వాన్ని పరిశుద్ధులు అందేవా ఏసయ నాయనా రక్షక మేమందరం కూడుకొని ప్రేయర్ చేయడానికి అనుగ్రహించిన మంచి తర్ మంచి తరుణాన్ని బట్టి వందనాలు వేసాయా ప్రభ నాయనా రక్షక మా తప్పులను అన్నిటినీ మేము క్రీస్తుని పోలిన జీవితాన్ని కలిగి ఉండేలాగునా అనుగ్రహించండిసా వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండేలాగా అనుగ్రహించండిసా ప్రభ మీరు రోజు వైరస్ బాధితులను తగ్గిస్తూ వస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు వేసాయా ప్రభ ఇంకా ఎందరైతే సిక్నెస్తో ఇబ్బందులతో బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను వేసాయా ప్రభా పూర్ లేబర్స్ కోసము ఇంకా ఎవరెవరికైతే పనులు లేవో అన్ఎంప్లాయ్మెంట్ సఫర్ అవుతున్న వారికి వారికి అందరికీ మంచి వర్క్ ని మీరే అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను ప్రభా ఈ గ్రూప్ సభ్యులను కుటుంబ సభ్యులను అందరినీ మీరే కాచి కాపాడుదే నుంచి ఆశీర్వదిస్తారని ఈ కొద్ది విండపంలో క్రీస్తి నామం పెట్ట పాపని వినయంగా వేడుకొంచున్నాను దేవా ఆమెన్ పర్షితుడ ప్రియ మాత్రం గొప్ప రాజ గొప్ప ప్రభా ఎంతోమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనలు తండ్రి నేసయ ప్రభానికి ఎంతో అంటే ఎంత వందనాలు తండ్రి ప్రభా మరి పొద్దున్న నుంచి ప్రభావ కాపాడంతో నీకు వందల తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ప్రయాణ నిమిషంలో తొడుగు నీడుగా ఉన్నందుకు నీకు తండ్రి ప్రభా మరి నై మేము దినదినం నేర్చుకుంటున్నాం కాబట్టి నీకు తండ్రి ప్రభా అదేవిధంగా నైన్ నైయ మరి ప్రభా కేన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా హలే తండ్రి హలేలియో ప్రభా మీకు ఎంతో అంటే ఎంతో వందనలు తండ్రి ప్రభా మీరు సాయం తెచ్చండి ఎవరైతే ఈ దగ్గర నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రభా అని శాతం సంబంధం తెచ్చిన ప్రభా ఈ మధ్యనే ఎవరి చనిపోయినారు తండ్రి ప్రభా మరి వాళ్ళ కుటుంబ శాంతి సంబంధం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదే చిన్న పిల్లల కోసం ప్రాధాన్యం చేస్తాం తండ్రి ప్రభావ రైతుల కోసం కూడా ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు పంటలు పండించే ప్రతి కష్టం వాళ్ళకి రాష్టం రాకుండా సాయం కష్టం రాకుండా సాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి కష్టపడి పండించిన పంటలకు ప్రభా లాభం వచ్చినట్టు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ఈ ప్రాధాన్యం మీకు అప్పగిస్తూ ఏసుక్రిస్తున్నామని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి నడిపించినారు ఈ మధ్యాహ్న కాలంలో మిమ్మల్ని చూర్తించలేదని మీ యొక్క స్వరం వెళ్ళినా మీరు మాకు అవకాశం ఇచ్చేందుకు మీకు ఎంత ఉన్నాను ప్రభా మేము దేని విషయంలో చింతచకుండా దేని విషయంలో బాధపడకుంటే ప్రభా మా చింతా యావత్తు మీ మీద మోపుతున్నాం నైనా అవును ప్రభా ప్రయాసపడి భారం మోసిన సమస్య జల్లారా నా దగ్గరిని నేను మీకు విశ్రాంతి ఇస్తున్నారు ప్రభా నా కాడి సులువైంది నా భారం తేలికైందన్నారు ప్రభా అవునైనా ఇల్లొకపు బహు భయంకరమైన ప్రభావ భారంతో కూడింది ప్రభా సైతాంతి ప్రభా అది తెలియక మనుషులు దాన్ని మారిస్తున్నారు కాబట్టి తండ్రి వారి వీపులు విరిగిపోతే అనేసి జగ్ర గ్రంథంలో మేము చూసినాం ప్రభా అటువంటి భారం మోస్తే కానీ మీ భారం తేలికంది ప్రభా మేము మీ భారం వేయడానికి ప్రయాసపడుతున్నాం తండ్రి కానీ ప్రభా ఇది గ్రహించని స్థితిలో ఉన్న ఈ లోకపు కాడిని మోస్తుంది ప్రభా అవునైనా అది భరించరాంది ప్రభ అంత ప్రయాసంతో కూడా ఇంది అంత కానీ మీరు మాకు సులభైన కాడిని మీకు ఎంతో వదనాలి కాబట్టి నేను ప్రతి విషయంలో ప్రతి స్థలంలో తండ్రి మీకే మేము అంగీకారంగా ఉండాలన్నా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడలాగన సహాయపడండి తండ్రి మనుషుని ఆశ్రయించడం కంటే యహోను ఆశ్రయించడం మీద మీరు ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ప్రభా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మనుషులు మెప్పు కొరకు మేము తండ్రి మేము మెప్పు కొరకు నేను అవును ప్రభా కఠిన హృదయాలు ప్రభు ఈ మనుషులు ఎంత చెప్పినా కూడా విరనిశితం ఉంటున్నారు ప్రభావ ఆత్మ ఘోషిస్తుండగా ప్రభావ నైనా మనుషుని దాన్ని అంత శరీరుగా తయార ప్రభు మీరు మనిషిని ఎందుకు నిర్మించారని మీరు హృదయాల్లో నొచ్చుకున్నారు నైనా అవును ప్రభావ కానీ ప్రభావ మేము తీర్మానించుకున్నాం మిమ్మల్ని సంతోష అవును ప్రభావ మా సేవా జీవితంగా అనేకలను మీ చెంతగా నడిపించి ప్రతి ఒక్కరి ద్వారా మీరు సంతోషపడలాగా మేము ప్రయాసపడతాం నైనా తీర్మానించుకున్నాం కాబట్టి ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి ఒక్కరిని ఆదరించండి బలపరచండి కృపాలు చూపించండి అవునైనా ప్రతి దాంట్లో సమయస్ఫూర్తిగా ఉండమన్నారు ప్రభావ దేని ప్రతిదీ దేన్ని దానికే అనుగ్రహించమన్నారు ప్రభావ అటువంటి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇతరుల బాబువులు ఆలోచించే వారిలాగా ఇతరులను కష్టపెట్టకుండా ప్రభావ ఎవరికీ నేను భారంగా ఉండలేదన్నారు పౌలు భక్తుడు అవును ప్రభావ మేము కూడా అదేది ఉండేలాగా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి భారంగా ఉండకుండా మా పొహాన్ని మేమే మోయిలాదని నడిపించండి తండ్రి మీ కొరకు శాక్షనాలు పెట్టుకోండి ప్రభావ అవున ప్రభా మా చింత యావతిని తొలగించి మహిమను దండి అవున ప్రభావ దుఃఖానికి బదలు లాసవస్థను ధరింపజేసే దేవుడవునైనా మీకే వనాలైనా వైరస్ బారిన పడి ఎంతో పిల్లలు అనాథలైన పిల్లల్ని బొగొట్టుకున్న తల్లులు తండ్రులు ఉన్నారు అది ఊహిస్తేనే తండ్రి ఎంతో ఒళ్ళు చెల్దరిస్తుంది ప్రభావ రాహేలు రామాలు అంగలార్పు అన్న ప్రవచనం కొన్ని సంవత్సరాల మా జ్ఞాపకం చేసిన తండ్రి రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తా ఉంది ప్రభావ ఇప్పుడు నెరవేరుతుంది ప్రభావ ప్రవచనం అది ఊహిస్తేనే ఎంతగానో వేదన మమ్మల్ని పట్టుకుంది ప్రభావ నేను ఎంతో మంది స్త్రీలను నేను చూసినాను ప్రభావ పిల్లలకి వారిని ఒకటే కుమారుడు చనిపోయిన స్త్రీలను చూస్తున్నామని ప్రభావ వారి వేదన రోదన భరించడానికి స్థితిలో ఉంది ప్రభావ అవును ప్రభు ఇదే మీరు నాకు అధిజ్ఞాపకం చేస్తున్నారు వారి గురించి ప్రార్థించమని వారి గురించి ముఖ్యంగా ప్రార్థిస్తున్నా వారికి ఆదరణ దయచేయండి హానిలియా ఆ యొక్క తీసుకొచ్చిన డిప్రెసింగ్ స్పిరిట్స్ ని ఏ సేకరిస్తున్నా బంధిస్తున్నాం హాలలియా ప్రభావ వీఆర్ ఫ్లాషింగ్ అవుట్ ఆల్ దోస్ డార్క్ స్పిరిట్స్ యాంగ్జైటీ స్పిరిట్స్ డిప్రెషన్ స్పిరిట్స్ stressed out spirits in the mighty name of Jesus Christ. Lord, if you are here I am самые of us and have had remembered, доч derma and are them and A sweet goddess. Yup, that your Just like. Access wirishle is a fuller$. What you know is your足man unless you have, What you can do the לו which people? Auram that Sayon explica, We used to do the nightly transition since ouronnaga, it had a lot feeling but you haveaken, మీరే మహిమార్థంగా మొదలుపెట్టి నడిపించామని యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుత్వ ఏసు క్రీస్తు ఒక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అందరికీ ప్రైజ్ లాడ్ బ్రదర్